కళ్ళు ముసుకుని ప్రార్థన చేస్తాం ప్రభావే మహోన్నతు దేవానికి అబ్రహం గొప్ప దేవ పరిశుద్ధమైన ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరి ప్రభావితంగా కాపాడు అయినా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్న అయినా ఇసు ప్రభావ మీకు విలుపుల్లో మమ్మల్ని కాచి కాపాడందుకే నీకు వంద మీకే కృతజ్ఞతలు తీర్చిపోతున్నాయి మహా తీజత్ మహా ఈశ్వరుడు మీకే కలుగుతుందాక హృదయకాల ప్రభా నేను మీకు సంగతికి వచ్చినా దేవ చిన్న గుంపులాగా మీరు కొడుకున్నాం ప్రభావ నూతనమైన కొడుకున్నాను మాకు అనుగ్రహించిన నూతనమైన అభిషేకం ఇచ్చింది ప్రభావ మీకు ప్రత్యేక నడిపించేవాటింగ్ అంత మీరు మహిమందండి ప్రభావ పదాలు మహిళలు వాక్యం ద్వారా మాట్లాడి ప్రార్థించారు నేను మహమనందం లేకపోవతి ప్రార్థన విలుపుల్లో భద్రపరచుకొని విశేషమైన ఇంకా రాయని గడి త్వరగా నడిపిస్తే నాకు స్పందించాలి నా దేవ మీరే సాయంత్రం మీటింగ్ అంత మహమంది మీ నామాలకు నేర్చుకోమాలి నూతనమైన అభిషేకం అంత దయచేసి నడిపించి వేసుకునే ఆ మేన్ ఆ మెయిన్ పాట పాడతారా ఎవరన్నా చక్కవచ్చు గారు పాల్ హలో హలో ఉన్నారు హలో హలో చెప్పచ్చు వేరు పాట పాడూ చేసిన ఉపకారములకు పాట పడుతున్నాం చే చిన్న ఉపకారం ఏడాది మేలా పుట్టనా ఎడాది మేళా చిలంత విస్తారేల ముని చిన్నా చునా వేలాది విస్తార తేలముని చిన్నా చాలునా గర్భ ఫలమైన నా చేష్ట పుత్రుని నీకి చిన్నా చాలునా గార్బ ఫలమైన నా చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనే విచింది మరణ పాత్రుడ నైయున్న నాకై మరణించితి వసిలువలో మరణ పాత్రుడ నైయున్న నాకై మరణించితి వసిలువలో చూపి నీ జీవ మార్గాన నడిపించుము కేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము ఏసయ్యా నీవు చేసి న ఉపకారములకు నేనే చిన్న విరిగినలిగిన బలి ఆగముగను నాహృద మార్పిస్తును విరిగినలిగిన బలి ఆగముగను నాహృద మార్పిస్తును తక్షణ పాత్రను వెంబడించేదను క్షణ పాత్రను చేత్యము విను వెంబడించేదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును వేలాదిలనా ఏడాది వేలాది పుట్టేలనాలు హెల్ూయా రవి బ్రదర్ హలో బ్రదర్ మనం చెప్పండి చెప్పండి చెప్పండి తర్వాత చెప్పాలి ఇప్పుడే చెప్పమంటారా చెప్పండి అదేమంటున్నారు మధ్యలో వచ్చిరా అదే మన నువ్వు ఆయన సాక్షి చెప్పక ముందు అదే మన ఒమస్ గారు ఉన్నారు కదా వాకింగ్ చేయడం చెప్పుకున్నారు చెప్పబోతేనే సాక్షి అన్నారు చెప్పండి హదలియా చిన్న ప్రార్థన చేసుకున్నాం హదలియా ఏసు ప్రభానికి మళ్ళీ ఈ ఆన్లైన్ కాన్ఫరెన్స్ కాల్లో మాకు తోడే ఉన్నాయండి మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ రావద్దు యశ్ ప్రభా నువ్వు సాక్ష్యం పంచుకుంటున్నావు యశుప్రదా ఇతరుల జీవితాలు కూడా విశ్వాసం అనేది బలపరచాలను తేలించామని అందరికి నా వాయిస్ ఎందుకీ వన్ బ్రదర్ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసిన యాక్చువల్లీ నా మ్యారేజ్ వన్ ఇయర్ అవుతుంది అంత చంద్రశేఖర్ బ్రదర్ ప్రకారం అంటే బ్రదర్ ప్రార్థన ద్వారా మాకు నేర్పిస్తున్న ప్రార్థన ద్వారా మేము మా కుటుంబం అంతా దేవుని అందు మేమంతా ఎట్లా అంటే ఎదుగుతున్నాం కదా అయితే మాకు మ్యారేజ్ అయిన వన్ ఇయర్ తర్వాత దేవుడు మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు దేవుడు గర్భఫలం యోవా అడుగు బహుమానం అన్నట్టు మంచి గిఫ్ట్ ఇచ్చారు అన్నమాట మా వైఫ్ తనకి క్యారిన్ టైమ్ లో లాక్డౌన్ టైంలో తనకి టైం డేట్ వచ్చిందనమాట ఈ పదహారు డేట్ లో మీకు డెలివరీ చేస్తామని డేట్ ఇచ్చారు అనమాట అయితే తను మేము కలిసి ఒక హాస్పిటల్ లో మేము రెగ్యులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళు మాకు ఏం చెప్పారంటే మేము ఎప్పుడైతే మీకు మెసేజ్ పంపిస్తామో ఆ మెసేజ్ ప్రకారం మేము మా దగ్గరకు వచ్చి టెస్టులు చేయించుకుంటే మీ ఆ మెసేజ్ ప్రకారం మీరు టెస్టులు చేయించుకుంటే మీకు ఒక స్కీమ్ వస్తుంది ఆ స్కీమ్ లో ఆ స్కీమ్ నుండి ఒక ప్యాకేజ్ ఉంటుంది మీరు నార్మల్ డెలివరీ వచ్చేసి మేము ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్కి చేస్తాము ఫిజరింగ్ అయితే కొద్దిగా అమౌంట్ ఎక్కువ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుతుందని చెప్పారు మాకు ఇక సరే అని మేము అందరం అదే ప్రకారం వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ప్రకారం ఫాలో అవుతానే ఉన్నాం అంతలోపే లాక్డౌన్ వచ్చేసింది ఇక వాళ్ళు ఏం చేశారు మీకు ఇదే స్కీమ్ ఉంది ఎయిటీన్ థౌసండ్ మీకు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి మా దగ్గర అన్ని టెస్టులు అన్ని చేయించుకున్నారు నాకు ఎందుకో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆత్మ నువ్వు పోయి వాళ్ళని అడుగు ఇది స్కీమ్ ఉందా లేదా మా వైఫ్ అంటుంది కాదు స్కీమ్ ఉందంట అంటుంది నాకేంటే డౌట్ వస్తుంది అనమాట ఈ లాక్డౌన్ విశేష్యుడు మళ్ళీ స్కీమ్ వీళ్ళు పెడతారో పెట్టడో అని బాగా ప్రార్థన చేసుకోవాలి రిసెప్షన్ అడిగితే చెప్పండి సార్ అంటే సార్ ఇక్కడ స్కీమ్ ఇచ్చారు మీరు ఒకటి నార్మల్కి ఎయిటీన్ థౌసండ్ సిజరింగ్ కి ట్వంటీ ఇచ్చారు సార్ మళ్ళీ అదే స్కీమ్ ఉంది కదా సార్ పెరిగింది ఆ స్కీమ్ ఎందుకంటే లాక్డౌన్ కదా మళ్ళీ ఆ ప్యాకేజ్ మాకు చేస్తారా మా వైఫ్ కి మీరు డెలివరీ చేస్తారా అని అడిగితే లేదు సార్ ప్రాబ్లం లేదు మీరు ఆ టైమ్ వచ్చేయండి చూసుకున్నాము అందరు అంటే నాకు అనగానే నాకు దేవుడు ఆత్మ ఏదో బయలుపరుస్తుంది అనమాట కాదు ఇది రాంగ్ రాంగ్ అనేది ఇది మళ్ళీ ఒక్కసారి ఇంకొకసారి అడిగాడు అనమాట అయితే ఉన్నది సార్ అని చెప్పారు మీరు పదండి రోజు ఒక టెస్ట్ చేయించుకోండి ఆ టెస్ట్ చేయించుకుంటే మీరు ఈ స్కీమ్ లో ఉన్నట్టు అని చెప్పి నేను మళ్ళీ నా వైఫ్ తీసుకెళ్లి టెస్ట్ చేపిస్తే ఆ టెస్ట్ కి నాకు బయట టెస్ట్ చేపిస్తే నాకు వెయ్యి రూపాయలు వాళ్ళ వేరే తీసుకున్నారు అంటే దేవుడు అప్పుడు చూపించిండు కానీ నేను దాన్ని సరిగ్గా పట్టించుకోలేకపోయినా అనమాట అంటే ఎక్కువ నేను అప్పుడు ఆ టైంలో నేను కొద్దిగా బిజీ బిజీ ఉండడం వల్ల ప్రార్థన వాక్యం జీవితం లేకుండా ఒకవేళ ప్రార్థన వాక్యం ఉంటే దేవుడు వాక్యం మాట్లాడడం మనకు మోసం రాకుండా చూస్తుండే కానీ అప్పుడప్పుడు దేవుడు నాకు మెల్ల మెల్ల మెల్లగా అడతింగ్ లాగా ఇస్తున్నా అనమాట ఇక నేను ఎందుకో నాకు అమ్మ దేవుడు ఇట్లా బయలుపేరు మా అమ్మ మా అమ్మగారు చెప్పాను అనమాట అమ్మాయి ఇట్లా ఉందంటే ఏం లేదు దేవుడు మనకు గొప్ప కాలం చేస్తుంది ఇంకా మా వైఫ్కి డెలివరీకి మినిమం టెన్ డేసే ఉంది అనమాట సెవెన్ టు టెన్ డేసే అంత లోపల మేము అందరూ ఏం చేసాము మళ్ళీ వెళ్ళి నేను స్కీమ్ ఉందా అని చెప్పేస్తే లేదు మీరు వచ్చేయండి డెలివరీ నాక అంటున్నారు నాకు అనిపిస్తుంది డెలివరీ చూసుకుందాం అంటున్నాం అదే మా అంటే ఒక వెయ్యి రెండు ఎక్కువ తీసుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి వెళ్ళి అడుగుతూ అతన్నాడు సార్ మీరు ఊరికి వెళ్ళాలని అడుగుతున్నారు కదా మీరు ఒక పని చేయంతో నేను ఈ విషయం మీకు చెప్పొద్దు మాకు మీటింగ్లో చెప్పారనమాట ఏ పేషెంట్ కి ఏం చెప్పకండి వచ్చేయమోనండి మనం డెలివరీ చేసిన తర్వాత ఒక అమౌంట్ ఇద్దామని చెప్పండి వాళ్ళు చచ్చినట్టు కడతరం లేదు సార్ మేము కాదు సార్ మా దగ్గర ఈ టైంలో జాయిన్ కంటిన్యూ అయితే మా దగ్గర ఈ అమౌంట్ సరే సార్ అతను నా మాట మీరు ఒక పని చేయాలి ఈ మీడియం వెళ్ళి మీరు కలవడానికి చెప్పండి నేను ఆమె పీరియడ్ కలుస్తాను అన్నది బాబు ఈ ప్యాకేజ్ లేదు మినిమం నార్మల్కి మేము అరవై వేలు తీసుకుంటున్నాము కి ఎనభై వేలు ఈ విషయం నేను పేషెంట్లకు చెప్తలేము డెలివరీ అయిన తర్వాత ఈ అమౌంట్ కట్టిందని చెప్తున్నాము వాళ్ళు ఎక్కడ కట్టాల్సింది చాలా బాగా అనిపించింది అరే ఎంత మోసం ఉన్నది వీళ్ళ దగ్గర పేషెంట్స్ ఏం చెప్తున్నారు ఆ టైంలో ఏంటంటే పేషెంట్స్ తెలివైన తర్వాత సంతోషంతోనో బాధతోనో టెన్షన్తోనో ఎంతో అంతా కట్టేస్తారు బా అంటే ఆ ఎనభై వేలు అరవై ఒక రెండు మూడు వేలు తక్కువ చూస్తారు నేను మా బాయ్య కొప్పిన బాయ్య ఒకటి ఈరుస్తుంది నన్ను ఏం బాధపడకు మనకు దేవుడు కానుకిచ్చిండు దేవుడి చిత్తం ప్రకారం మన ఇద్దరు మ్యారేజ్ జరిగింది దేవుని చిత్తం ప్రకారమే నీకు దేవుడు గర్వం ఇచ్చిండు అంత ఆయనే చూసుకుంటాడు ఎందుకు నీ టెన్షన్ పడతావు ప్రతి ఆయన చూసుకుంటారు నువ్వు ఏం కన్నాయి వాడకం చెప్పిన కాదు కాదు నా దగ్గర ఇరవై ఐదు వేలే మనం ఏం టెన్షన్ మనం ప్రార్థన చేస్తాం నా దగ్గర అమౌంట్ ఉంది మనం ప్రార్థన చేస్తాం దేవుడు మనకు సాయం చేస్తాడు ఎందుకంటే దేవుడు మనం దేవుడి మీద బాగా ఆధారపడి దేవుడు మన డబ్బు పెడతాం అనియాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ డబ్బు ఎక్కడ వాడాలో మేము వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమన్నారు మీరు రాని మేము చూస్తామని చెప్పింది అయితే ఇంకో పతన ఏమన్నది ఆమె మినిమం థర్టీ థౌజండ్గా ఫార్టీ థౌసండ్ చెప్పింది సరే పర్వాలేదు ప్రార్థన చేద్దాం దేవుడే కాలం చేసుకొని మేము వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం ప్రార్థన చేసుకొని మీ థర్టీ ఫార్టీ ఎవరైతే మాకు అపాయింట్మెంట్ ఇచ్చిందో అశ్విని అని ఆమె దగ్గరికి వెళ్తుంటే మా వైఫ్ ఫ్రెండ్ మాకు ఆటో దగ్గర నిలబడి ఉంది అనమాట మేము ఆటోలో వెళ్తుంటే మమ్మల్ని చూసి ఇక మా భార్య ఏమండి మా ఫ్రెండ్ చెయ్యొస్తుంది అన్నది ఆటో ఒక్కడ ఆకాం మా బాధ్యత తెలియదు ఆమె ఆశా వర్కర్ అని ఆమె జరిగి ఏంటి ఇక్కడికి వచ్చారు ఏంటని జరిగిన సంగతి అంతా మా వైఫ్ చెప్తుంది అయితే ఆమె మనది లేదు లేదు ఇక్కడ మోతీనగర్ లో ఒక హాస్పిటల్ ఉంది అందులో నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నా ఆ హాస్పిటల్ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టినమాట అందులో కేవలం నార్మలే అవుతుంది మీరు నా రాండి నేను తీసుకెళ్తాను నా పనే అది అన్నది ఇక ఆమెను మా ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు వన్ అవర్ తర్వాత మా బాబా లోపలి దినిపించి నా దగ్గర ఒక బుక్ బయటకెళ్లి స్టేషన్ లో ఒక బుక్ నేను కొనుకొచ్చా అనమాట ఆ బుక్ కొనుకొచ్చి ప్రార్థన చేసుకుని లోపలికెళ్తే ఆ హాస్పిటల్ ఎంత బాగుందంటే ఆ హాస్టల్ అక్కడ ఉన్న సంగతి హైదరాబాద్ లో చాలా మందికి తెలియదు అక్కడ ఉన్న సంగతి దేవుడు మాకు బయలుపరిచింది ఆ హాస్టల్ ఎంత నీట్గా ఉందంటే దాని ముందు ప్రైవేట్ హాస్పిటల్ కూడా పనికిరాలనమాట అంత బాగుంది ఆ మన తో వాళ్ళందరూ బాబు ఒక బుక్ తీసుకురా మేము గవర్నమెంట్ హాస్పిటల్ మేము బుక్స్ ఏమి ఇవ్వము మీరే బుక్స్ తీసుకొస్తే అమ్మాయి పేరు అన్ని డీటెయిల్స్ ఆ బుక్ ప్రకారమే జరిగిందంటే మేము స్టేషనరీకి వెళ్ళి ఒక టూ హండ్రెడ్ పేజెస్ నోట్బుక్ తెచ్చి ఆమెకి ఇచ్చినా ఆమె మా అకౌంట్ నంబర్ తీసుకుని మా భార్య పేరు రాసుకుని అన్ని చేసేసుకొని మా భార్యకి రెండు ఇక్షన్ రెండు ఇచ్చింది మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చింది మీకు ఒకవేళ పెయిన్స్ వస్తే మేము వచ్చాయమ్మా అనేసి మా అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకోండి మేము ప్రార్థన చేసుకుని సంతోషంగా దేవడానికి వందనాలు దేవా మాకు మంచి హాస్పిటల్ ఇచ్చిన దేవా మీకు వంద నాలుగు దేవాన్ని అనుకుంటూ వస్తున్నాం అది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం మేము ఎప్పుడైతే ఇంటికి వచ్చామో మా బాల్య అకౌంట్ లో త్రీ థౌజండ్ రూపీస్ పడతాయి అదే లీలా అదే లీలా మా బాలకౌంట్ లో త్రీ థౌసండ్ రూపీస్ పడేస్తాం ఇదేందబ్బా మాకు త్రీ థౌజండ్ రావడం లేదనేసి ఎంబడే ఆశా వర్క్ ఆశా వర్క్ అదే ఎవరితో మాకు తనకు ఫోన్ చేస్తే లేదు లేదు కేసీఆర్ అమౌంట్ ఇది సీఎం ఫండ్ ఇది మీకు త్రీ వస్తుంది మళ్ళీ డెలివరీ క్రితం మళ్ళీ అమౌంట్ వస్తుందని చెప్పారు అయితే మళ్ళీ డెలివరీ టైం రాగానే మళ్ళీ నేను వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా వైఫ్ కి ఫోర్ క్లాక్ కి బాగా పెయిన్స్ వచ్చినాయి మేము వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ వచ్చింది బాబు మీ వైఫ్ నాకు సపోర్ట్ చేస్తా లేదు నువ్వు నీరస అన్నది కాదు మేడం మీరు నేను బాగా ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకు విజయాన్నిస్తాను అక్కడ ఆలోచన విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ డాక్టర్స్ నర్సలు అంత కృషి అంతే వాళ్ళెట్లో అందరినీ ధైర్యం చేస్తున్నట్టే డీజర్స్ గురించి వాళ్ళు చెప్తున్నారు అనమాట నువ్వు నీకు డీజర్స్ తెలుసు అంటే తెలుసు మేడం హిగా యస్ ప్రభు అద్రబా అనంత ఎంకరేజ్మెంట్ చేస్తారు పేషెంట్ అయితే నేను బాధపడుతున్నా అయ్యో దేవా ఈ టైంలో మీరే ఎక్కడ తీసుకెళ్ళాలా లాక్డౌన్ ఒక ఆటో లేదు ఒకటి ఏం లేదు నేను నా వయసు ఎక్కడ తీసుకెళ్ళాలి బాధపడుతుంటే నా ఆత్మ ఒక పాట పాడుతుంది ఏ పాట అంటే భయపడకుంద భయచూచున్నాడు భయపడకు చిందా తన రాజ్యమతా నీ చీరి తన రాజ్యమతా నీ చీరి ఉన్నా తపిలుపు నీకు విచేనా ఉన్నా త పిలుపు నీకు విచేన అన్న మనసులో నా ఆత్మ పాట పాడుతుంటే మా అన్నాడు ఏం రా ఏం పాట పాడుతున్నావు రాంటుంది ఏమో అన్నా నాకు అర్థమవుతుంది అంటే ఆ పాట పడిన కొంచెం రోజుకే దేవుడు నాకు ధైర్యం ఇచ్చిన నువ్వు భయపడకు నేను ఏం పడునా అని ఇక మా వైఫ్ ని లోపలి తీసుకెళ్తాను తీసుకెళ్లి కరెక్ట్ వన్ అవర్ కి మళ్ళీ బయటకు వచ్చి బాబు తల్లి బిడ్డ ఇద్దరు బాగున్నారు నీకు కొడుకు పుట్టిండని చెప్పింది అదే పుట్టిన కొడుకు పుట్టినని చెప్పిందా ఇక కొడుకు పుట్టిన ఒక వన్ అవర్ కి మళ్ళా మా వైఫ్ అకౌంట్ లో ఐదు వేలు వచ్చినాయి కొడుకు పుట్టిన వన్ అవర్ మా వైఫ్ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయి మా ప్రార్థనకి మా డబ్బులు ఇచ్చిండు మంచి బాబులు ఇచ్చిండు దాంతోపాటు వాళ్ళకి సోప్స్ బట్టలు అన్ని ఇచ్చిండు అంటే మేము చెప్పాల్సిన అంశం ఏంటంటే మనం కష్టాలు ఉన్నప్పుడు మనము టోటల్ డిపెండింగ్ అయిన విధానం కాదు అప్పుడు దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాం థ్యాంక్ యూ చిన్న సాక్ష్యం దేవుడు దేవించి అనమాట చె సాధించేద్దాం ఆ తల్లి ఆ బిడ్డ పప్పు బ్రదర్ వారి కుటుంబం కొరకు దేవుడికి సర్వమహిమ ఘనత ప్రభావాలు చెందినట్లుగా దేవుడు తన కార్యాలను చేయనట్లుగా మనం ప్రార్థించేద్దాం మహాగణుడు మహోన్నతుడు సత్య స్వరూపి నిత్య నివాసి మా ప్రియమైన పరలోపడి తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంకు వందనాలు మా ప్రియ సహోదరులు మా పప్పు గారు చెప్పిన అద్భుతమైన అక్షమను బట్టి మీ స్తోత్రం నాయన ఎంత మానసికమైన ఒత్తిడి ఆ రోజుల్లో వారు అనుభవించి ఉంటారు మాకండి చాలీ చాలిన జీతాలు జీవితాలు మాది ఎవరికి చెప్పుకోవడానికి అర్థం చేసుకునేవారు వినేవారు కూడా లేని పరిస్థితుల్లో ఆ తండ్రి నీ మీద పరిపూర్ణంగా నమ్మకం నుంచి ఆధారపడినప్పుడు ఎన్నడేగానే నీ ప్రజలను సిగ్గుపరిచే దేవుడు కాదని తోసి దేవుడు కాదని విడిచిపెట్టే దేవుడు కాదని నమ్మదగిన దేవుడు అని ఆ తండ్రి ప్రభు మీరు మరొకసారి నిరూపించుకున్నందుకు స్తోత్రం ఆయన రుజువు చేసుకున్నందుకు స్తోత్రం పో ఇలా పలుమార్లు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు పరంపరలో మీరు నడిపిస్తున్నా తండ్రి నీ ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రేమను దయను దాక్షణ్యము కలికరము జాలిని బట్టి మీ మంచి గుణమును బట్టి స్తోత్రాలు ప్రభావా ఆ సహోదరికి ఆ చిన్న బాబుకి మంచి ఆరోగ్యం ఎనభై వేలు ఖర్చు అవ్వవలసింది ప్రభావా ఖర్చు కాకుండా ఆ ఎనభై వేలుంచి దశం భాగముగా మా తండ్రి మీరు ఎనిమిది వేల రూపాయలు తిరిగి మళ్ళా ఇచ్చారు ఎంత గొప్ప దేవుడు ఉన్నాయో చేతిలో రూపాయి ఖర్చు కాకుండా అద్భుతమైనటువంటి కార్యం నిబిడొరకు చేసినందు స్తోత్రం జీవితాంతం మీకు రుణపడి ఉన్నాం మీకు కృతజ్ఞత కలిగి మీ నామమ్మను ఇంకా అనేకమైన చోట్ల ఇలాగున్న సాక్ష్యం ద్వారా మహిమపరచుటకు సహాయం ఇచ్చేయండి ఆదరించండి ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా మీ మీదే మేమందరం ఆధారపడడానికి సహోదరు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీరు సహాయం చేయండి మీరే మహిమ పొందుకుండా మీకు మాత్రమే మహిమ తండ్రి ఇందులో ఏ మనుషుని ప్రయత్నముగానే ఏ మనుషునికి మా ప్రభుత్వ పేరుగానే లేదు నాయన మీకే మహిమ మీ నామమ్మకి ఘనత ప్రభావము చెందును నాకు మంచి ఆరోగ్యము శక్తిని బలం బిడ్డకు తల్లికి సహోదరులు కుటుంబానికి దానికి ఆర్థికంగా బలపరచండి చేసే ప్రయత్నం చేయించండి సునామాలు ప్రార్థిస్తున్నాం కంటే మై బ్రదర్ యు వెల్కమ్ సో నా ఈ రోజు వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఏదేదో తీసుకొని చెబుతామని అనుకున్నాను జస్ట్ అనగానే ఒక మాట మీరు చెప్తున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చింది ధాన్యాలు గ్రంథంలో నుండి పదకొండు ముప్పై రెండు దాని గ్రంథము పదకొండు ముప్పై ఐదు రెండులో ఒక చక్కని మాట ఉంటే నేను చదివినిపిస్తాను అయితే పాటు బి లో చదువుతున్నాను ముప్పై రెండు పాటు అతడు అందుకు అతడు మాటలు చెప్పి నిబంధనలు అతిక్రమించి వారిని వసపరుచుకున్నాను తర్వాత అయితే తమ దేవుని మెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు ప్రభాన్ని కొనున్నాను ఈ మాట ధోరణతో మాతో మాట్లాడండి అర్థం చేసుకొని దాన్ని అనువయించుకొని అద్భుతంగా నీ కొరకు దానికి మాకు సహాయం చేయండి చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం అంతండి సమయం తిమ తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అని దానికి నేను ఒక జోడిస్తున్నాను ఏంటంటే అలాగే గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు సాక్ష్యం చెప్పకుండా ఉంటారా ఉండలేదు కాబట్టి ఆ గొప్ప సాక్షాలు కూడా చెప్తారు అని చెప్పాలనిపిస్తుంది నాకు గొప్ప సాక్షాలు ఇలాంటి ఇంకా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఆ చెప్తారు అప్పుడు ప్రజలందరూ కూడా పౌరా అని నోటి మీద వేలేసుకునేటట్టుగా ప్రజలు ఆశ్చర్యపోయేటట్టుగా ప్రజలు నోటు మాట లేకుండా నోరు తెచ్చుకుని అలాగే భు ఎంత గొప్పదేవుడా అని నోరు వెళ్ళబెట్టుకుని చూసేటట్టుగా దేవుడు కార్యాలు చేస్తాడు మనం చెప్తాము ఇంకా నువ్వు చెప్పాలి ఇలాంటి సాక్ష్యాలు అలాంటి కృపను మన అందరికీ దేవుడు దయచేయను గాక ఇలాగా మరి మన ప్రియులు మరి దైవ సేవకులు మరి చంద్రశేఖర్ గారి జీవితంలో మా జీవితంలో ఇక్కడ ఉన్నటువంటి వారి జీవితాల్లో ఎన్నో వారి పరిచయంలో ప్రాముఖ్యంగా అనుభవం కాబట్టి గొప్ప గొప్ప ఇలాంటి ఎన్నో గొప్ప సాక్ష్యాలు వారు మరి చెప్తారు విన్నారు చూశారు ఆ అటు కృపను వారు దయచేసిన దేవునికి మనము కరుగును దాకా లెల్లుయా ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే చాలా మంది తమ దేవుని ఎరుగువారు అని దేవుణ్ణి ఎరుగుదు అంటే ఆ ఎరుగునండి నాకు తెలిసండి అంటే ఒక పక్కనేమో అంటే సంభవం ఉంటుంది మధ్యలోనేమో ఎస్లోపు ఉంటుంది తర్వాత ఏమో అలా ఉంటుంది అండి ఆ అందరు దేవుడు ఒక దేవుడు కదండి అని అంటారు అంటే ఎస్లో జస్ట్ దేవుడు అందరిలో ఒకడు వంటి వాడు అనే తెలుసు ఆయన ఎవరు చాలా మంది ఈ రోజుల్లో క్రైస్తవులైన వారికి ఇంకా చెప్పాలంటే సేవ సేవలో ఉన్నటువంటి సేవకులు కూడా పాశస్ కూడా చాలా మందికి అసలు వాళ్ళు నమ్ముకున్న దేవుడు ప్రకటించే దేవుడు ఏమంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్న దేవుడు ఎవరు ఎలాంటి వాడు ఏమి చేయగలడు ఆయన గుణగణాలేంటి ఆయన శక్తి ఏంటి అనేది చాలా మందికి తెలియదండి తెలియదు తెలియకే ఏదేదో వ్యర్థ ప్రయత్నాలు వారు చేస్తా ఉన్నారు వారు చేస్తూ ఉన్నారు దేవుని కొరకు ఏమండి ఆయన ఎవరో స్త్రీక ఏమి చేయలేకపోతున్నారు అంటే దేవుని కొరకు బలమైన కార్యాల సాక్ష్యాలు ఏమి చేయలేకపోతున్నారు చెప్పలేకపోతా ఉన్నారు సజంగా ఆయన ఎవరో వారు ఆరాధిస్తున్న దేవుడు వారు ప్రార్థిస్తున్న దేవుడు వారు ప్రకటిస్తున్న దేవుడు ఎవరు అనే సంగతి వాళ్ళకి అర్థమైతే గనక వాళ్ళు తిరుగులేనటువంటి జీవితాన్ని జీవిస్తారు కానీ ఆయన్ని తెలుసుకోవాలి ఆయన కొరకు సాహస చేయాలి అని అంటే గనక నాకు తెలిసినంత వరకు ఒక గొప్ప జీవన మరణ పోరాటాన్ని అనుభవించవలసి ఉంటుంది అండి జీవన మరణ పోరాటాన్ని అనుభవించవలసి ఉంటది దేవునికి మహిముఖులు చాలా మానసికమైన ఒత్తిడిని పే చేయవలసి ఉంటుంది అనుభవించవలసి ఉంటది ఆ అప్పుడే మనము అద్భుతమైన సాక్ష్యాలు చెప్పగలం దేవుడు ఎవరు ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలం అర్థం చేసుకో దాన్ని చెప్పగలుగుతాం మన జీవితాల్లో దేవుని కార్యాలు వేర సోర కార్యాలు మనము ఆ చూడగలుగుతాం చదువు చూడగలుగుతాం దేవునికి మహిళ కరువును కాక అంటే దేవుని చాలా మంది అంటారు నాకు తెలిసి అంటే ఆయన తెలుసండి ఈయన తెలుసండి సీఎం తెలుసండి పీఎం తెలుసండి అని అంటారు గానీ సరే బ్రదర్ అయితే నాకు కొంచెం సమస్య ఉంది కొంచెం సీఎం దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అదే పిఎం దగ్గరికి సాల్వ్ చేయాలి అంటే ఆ బ్రదర్ అత్త కుదరదు ఎందుకంటే నేను ఆయన ఆయన నాకు తెలుసు గానీ అంటే నేను ఆయనకి తెలియదు నేను ఆయనకు తెలియదు ఇప్పుడు పిఎం అంటే చిన్నపిల్లలు కూడా చెప్తారు ఎవరంటే నరేంద్ర మోదీ గారు తెలుగు రాష్ట్రానికి సిఎం అంటే చెప్తారు చిన్నపిల్లలు కూడా చెప్తారు కానీ అంటే పర్సనల్ గా ఒకరు సరైనటువంటి అవినాభావ సంబంధాలు లేవు అంటే జస్ట్ పీఎం తెలుసు వారికి పవర్స్ ఎంతమంది తెలుసు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంతమందికి తెలుసు ఆ పిఎంకు అధికారము అంటే రాష్ట్రపతి ఉన్న రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారము ఆయనకున్న శక్తి ఎంతమందికి తెలుసు అండి తెలీదు జస్ట్ రాష్ట్రపతిగానే తెలుసు రాష్ట్రపతిగానే తెలుసు వారికి రాష్ట్రపతి అంటే భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అంటే అంటే ఈ సుప్రీంకోర్టులు అన్ని కూడా అంటే శిక్షను అమలు చేయండి అని ఖరారు చేసినా సరే వాళ్ళు ఇచ్చిన తీర్పును కూడా కొట్టివేసి ఒక నేరస్తుడికి శిక్షించబడినటువంటి శిక్ష ఖరాలనేటువంటి వ్యక్తికి కూడా మరణ శిక్ష ఖరాలనేటువంటి వీటి వ్యక్తి కూడా మరణ శిక్షణను కొట్టివేసేసేసి ప్రాణ తటగా అయినటువంటి అధికారము ఒక ప్రెసిడెంట్ కు మాత్రం ఉంది ఒక ప్రెసిడెంట్ కు మాత్రం ఉంది మన భారతదేశంలో సో ఇలాంటి వాళ్ళ అధికారాలు ఇలాంటి వాళ్ళ అధికారాలు వాళ్ళకున్న శక్తి వాళ్ళకున్న ఫెసిల్టీస్ వాళ్ళ స్థితిగతులు మనిషికి ఇదే చాలా మంది తెలియదు అసలు దేవుడి గురించి ఏం తెలుసు ఏం తెలుసుకున్నారు అని ఆలోచించేస్తే అంత గద్ద ప్రశ్న అండి అంత పెద్ద ప్రశ్న చాలా మంది తెలివికి పొరపాటున వారు ఏదో చిన్న చిన్న కాళ్ళకి తగ్గటం కాదు అద్భుతాలు మానవాతీతమైన గొప్ప కార్యాలు జీవితంలో చదువు చూడాలి అని అంటే గనక ఆయన ఎవరో పుట్టిగా తెలుసుకోవాలి సరిగ్గా అర్థం చేసుకోగలగా అలా అర్థం చేసుకున్నటువంటి వారి జీవితంలో ఎలాంటి కార్యాలు చూస్తారు అని చెప్పడానికి జస్ట్ ఒకటి రెండు బైబుల్లో ఉన్నటువంటి విషయాలు జ్ఞాపకం చేసి ఆ జీవితంలో కూడా విషయాలు జ్ఞాపకం చేస్తాను ారా ఆ సహోదరుడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడే జ్ఞాపకాలకు వచ్చింది అనమాట దానియలు గారు ఆయనతో పాటు ముగ్గురు సహోదరులు శతక్ మేషక్ అదట్లో గో వీళ్ళ నలుగురు కూడా ఒక రోజు చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కింద బిగినింగ్ లోనే దేశంలో ఉన్నటువంటి జ్ఞానాలందరినీ చంపడేయాలి నాకు కలొచ్చింది కళభావం చెప్పట్లేదు అని చెప్పే ఆ టైంలో ఆ టైములో వీళ్ళందరూ ప్రార్థన చేశారు అతను కళ వచ్చింది మర్చిపోయాడు ఆ కళకే కళ చెప్పాలి దాని భావం కూడా చెప్పాలి ఎవరి వల్ల కావట్లేదు అందరు వస్తున్నారు అసలు కళ ఏంటో చెప్పండి దాని విషయం మేము చెప్తాం ఏదో ఒకటి అని వాళ్ళు అంటున్నారు ఆయన అంటున్నాడు అది కాదు కళ చెప్పాలి భావం మీద చెప్పాలన్నప్పుడు అది ఎవరి వల్ల కూడా కాదు దాని గురికి సద్రక్కి నిశక్కి అభిజ్ఞావులకి ఏంటంటే మనము ఆరాధిస్తున్న దేవుడు మనము పూజించుతున్న దేవుడు మనము మొరుకుచున్న దేవుడు మనము నమ్మిన దేవుడు మనల్ని నడిపించుచున్న దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విశ్వాసాన్ని మన నమ్మకాన్ని ఒమ్ము చేయుడు ఆయన ఒక్కడే సమర్థుడు ఈ కళ చెప్పగలడు కాబట్టి దానికి అర్థం కూడా చెప్పగలరు అని వారు నలుగురు కలిసి నలుగురు స్నేహితులు ఆ నలుగురు ప్రార్థన చేయటం ప్రారంభించారు ఆ నలుగురు ప్రార్థన చేయటం ప్రారంభించారు దేవుడు అద్భుతమైన రీతిలో తన ఆత్మ చేత నింపి ఆ దానియలుకు ఆ ఏమంటుంది దాన్ని ఆ నెక్కడి ఆ కళను దాని భావమును కూడా తెలియ దేవుడు తెలియజేశాడు ఆ విషయాన్ని రాజు ముందు నిలబడి మాట్లాడుతున్నప్పుడు అతను అద్భుతంగా అబురపోయాడు అతను ఏమిటి నివిరిపోయి నోరు అలబెట్టుకుని చూస్తా ఉన్నాడు వాస్తవము నేను నమ్ముకున్న దేవుడే దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి చేశాను నా ప్రియమైనటువంటి ఆ రోజున వీళ్ళు మాత్రమే కాదు కానీ వీళ్ళతో పాటు ఆ బహులోను సామ్రాజ్యంలోనటువంటి జ్ఞానులందరూ ఏ ఒక్కరు కూడా అందరిలో ఏ ఒక్కరు కూడా చచ్చిపోకుండా కాపాడటానికి వాళ్ళు వాళ్ళు దేవుని మీద పెట్టుకున్న నమ్మకము దేవుడు ఎవరో అని తెలుసుకున్న విషయము కారణమైందండి దేవునికి మహిమ కడుగును దాకా దేవుడు ఎవరో తెలుసుకుంటే జరిగేదాన్ని జరగబోయేదాన్ని మనుషులకి అర్థం కాని దాన్ని మనుషులు ఊహించిన దాన్ని మానవాతృతమైనటువంటి సంగతులను వారు కి దేవుడు తెలియచేయగల సమర్థుడికి ఉన్నాడు మన దేవుడు ఆశామర్షి దేవుడు కాదు అనే విషయం అర్థం చేసుకోవాలి రెండవ విషయం ఏంటంటే అగ్ని ఒక మైదానంలో విగ్రహాన్ని పెట్టి దానికి మొక్కపోతే అగ్ని ఊళ్ళో పడేస్తానని చెప్పేసానంటే వారి దేవుడు ఎవరో వారికి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడలేదు దేశమంతా రాజ్యమంతా భయపడుతున్నారు న్యూజా సమాజం విశ్రాయాలు ప్రజలందరూ కూడా భయపడుతున్నారు ఇలాంటి విగ్రహాలకు మేము ఎప్పుడు కూడా మొక్కలేదు ఇప్పుడు మొక్కితే నేను అంటే వదిలిపెడతానంటున్నాడు లేకపోతే చంపేస్తానంటున్నాడు మన పరిస్థితి ఏంటి అని కొంతమంది రాజ్యపడి మొక్కే చేశారు కానీ తమ దేవుడు ఎవరో వారు తెలుసుకున్నారు ఇప్పుడు రాజు ముందుకెళ్లి రాజు చిరంజీవి ఎదురుగా అని అనటం లేదు వాళ్ళు ధైర్యంగా ధీమాగా మా దేవుడు ఏంటో మాకు తెలుసు మా దేవుడు ఏమి చేయగలలో నాకు తెలుసు కాబట్టి నేను ఆధైర్యపడి భయపడి వెళ్ళి మేము నీక్షమైనటువంటి కాల్యాలకు ఒడిగట్టవలసిన దిగజారవలసినటువంటి దిగజారిన భక్తి దిక్కు వాళ్ళు భక్తి చేసే అంశం మాకు లేదు అని కన్ఫామ్ చేస్తున్నారు ఇలా అంటున్నారు మధ్య మర్యాద లేకుండా నెపగదినేషులు రాజు గీజు కూడా ఏం లేదు రాజు లేదు గీజు లేదు బూజు లేదు నెగ్నిజులు అని పేరు సంబోధించి వారు మాట్లాడుతూ ధైర్యంగా సమాధానం చెప్పారు మేము ఆరాధించు చన్న దేవుడు అగ్నిగుండములో పడవేసినప్పటికీ అందులో నుంచి కూడా మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని అర్థం చేసుకున్న విషయం వాళ్ళకి చెప్పారండి రెండో విషయం ఒకవేళ ఆయన మనల్ని రక్షించకపోయినాను నేను మాత్రం దీనికి మొక్కం మేము మొక్కం అంటే మమ్మల్ని రక్షించినంత మాత్రాన మా దేవుడు మేము నమ్ముకున్న దేవుడు అసమర్థుడేమి కాదు చేతగానేవాడు అనేమి అర్థం కాదు సుమా ఒకవేళ దేవుడు మా జీవితాలు ఎంతవరకే అని ఆయన గ్రంథములో రాసిపెట్టి ఉంటే అంతవరకే జరుగుతుంది మా జీవితాలు ముగించవలసి ఉంటుంది ఆయన వాళ్ళు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు రెండు ఆప్షన్స్ అంటే వాళ్ళు కన్ఫామ్ చేసుకుని మాట్లాడుతున్నారు రక్షించాల సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా సరే మేము ఆ దేవుణ్ణి వదిలిపెట్టము ఎందుకంటే ఆయన ఎవరో మాకు తెలుసు అని చెప్పగలిగారు అలాగే అగ్నిగుణులు పడై ఆ మూర్ఖుడు వాళ్ళు అగ్నిగుండంలో నుండి సజీవులుగా వారు వాళ్ళు తీసుకెళ్ళి పడవేశంలో చచ్చిపోయారు వాళ్ళు కట్టిన సంఖ్యలు కలిగిపోయాయి తెగిపోయాయి కానీ కానీ వీళ్ళు సజీవులుగా మళ్ళీ బయటకు ప్రపంచ చరిత్రలో ఎలాంటిది ఎప్పుడు జరగలేదు జరగలేదు ఏమంటే ఇంతవరకు జరగలేదు ఆ తర్వాత కూడా ఇది జరగదు అలాంటి గొప్ప కార్యాలు నా ప్రేమైనటువంటి వాళ్ళ ఆలోచించండి అంటే దేవుడు ఎవరో తెలుసుకున్నారు కాబట్టి గొప్ప కరెలా దెబ్బత విగ్రహారాధన ఆ బొమ్మ ముఖ్య విధానం పక్కన పెట్టేసి అప్పుడు సష్టాంగ నమ్ముకున్న దేవుడే దేవుడు అని అన్ని జనులు సైతులు సాక్ష్యం చెప్పగలుగుతాడు అన్ని జనుల మన దేవుడు మాట ఒప్పుకోవాలి ఆయన నామమును వారు స్మరించాలి అని అంటే ఒకవేళ గుర్తుపెట్టుకునండి అవసరమైతే నీవు నేను మరణపు అంచుల వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ బయటికి రావాల్సి వస్తుందండి బయటకు రావాల్సి వస్తుంది దానికి సిద్ధమా పరిస్థితులన్నీ బాగున్నంత వరకు దేవుడి కోసం గొప్ప కార్యాలు గొప్ప సాక్ష్యాలు చెప్తాం పరిస్థితులు కొంచెం ఇక వాళ్ళకి మనకి పరిస్థితులన్నీ కొంచెం కష్టంగా మారి మనం చావవలసి వస్తే గనక పొరపాటును కూడా పొరపా దెబ్బలు తినాల్సి వస్తే పొరపాటును కూడా మనం ఇక ఈ భక్తి చేయము ఆ దేవుడి గురించి ఆలోచన చేయము అలాంటి భక్తి భక్తి కాదు అని అర్థమైంది అంటే నీ దేవుడు ఎవరు మనకు అర్థం కాలేదు అనే విషయం దియా నీ పరిస్థితులు తారుమారైనప్పుడు నువ్వు బాధపడుతున్నావు కృంగిపోతున్నావు అని అంటే నీ దేవుడు ఎవరో నీకు అర్థం కాల మన దేవుడు ఎవరో మనకు అర్థం కాలేదు ఈ రోజు మన దేవుడు ఎవరో మనకి అర్థం కావాలి ఆయన్ని ఎరవి ఉండాలి ఆయన శక్తి ఏంటో ఆయన ఏమంటే స్వభావము ఆయన ఏమై ఆయన ఏమి చేయగలడు మనం అది అర్థం చేసుకోగలిగితే గనక ఏమంటే మనం దీవుని కోసం ప్రజలు ఎదుట గొప్ప కార్యాలు చేయగలం రెండవది మూడవది వచ్చేసి ఆ దానియాలు తీసుకుని సింహ భోన్లో పడేసిన సందర్భం మనందరం తెలిసిన విషయాలు జస్ట్ జ్ఞాపకం చేస్తున్నా దానియానికి తెలుసు తమ దేవుడు ఎవరో కాబట్టి సింహాల భోన్లో ప్రార్థన చేసిన వాళ్ళని చెప్పంటే సింహాల భోన్ కాదు కదా దీన్నిలో పడేసిన పర్వాలేదు తన ప్రార్థన చేస్తున్న విధానాన్ని మాత్రం అంటే ప్రాణము పోతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం చేసే ప్రార్థనలు చేయం మందుకు వెళ్ళటం మానేస్తాం ఎందుకు బతుకుంటే బస్టాండ్ బట్ట బతకొచ్చు కానీ ఎందుకు వచ్చింది ఇవి అనేటువంటి ఆలోచనకు నో నో దాన్ని నేను అర్థం చేసుకున్నాడు నేను నమ్మిన దేవుడు సింహాల బోనులు పడ నన్ను బయటకు తీసుకొని రాగల సింహాల నోలు ముగిసి వేయగలడు సింహాల బోనులో నుంచి వాటినించి వాటి యొక్క ఆ భయంకరమైన క్రూర మనస్తత్వం నుంచి నన్ను ఆ దారి నుంచి నన్ను విమోచించగలడానికి సమర్థుడు నా దేవుడు సింహాలను పుట్టించిన దేవుడు నా దేవుడు స భూమిని ఆకాశం శుభించిన దేవుడు శక్తిమతుడే నోటుమాటతో సమస్తం చేసిన దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడకుండా ఏంటి వాళ్ళు అంటే దేవుడితో మాట్లాడకుండా ఉండాలి అని చెప్పేసి నిన్ను ఏ పరిస్థితులు నిన్ను ప్రార్థన చేయకుండా అడ్డుపెడతా ఉన్నాయి ఒకసారి ఆలోచిస్తాను నిన్ను కానీ ఏ పరిస్థితులు ప్రార్థన చెయ్యటానికి ఆటంకంగా ఉన్నాయి అంటే ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం దేవుడితో నీ తండ్రితో నీ దేవునితో నువ్వు మాట్లాడకూడదు అనేది ఏది నిన్ను శాసిస్తుంది శాసించే చెప్పాలి శాసన చెప్పాలి అంటే నా దేవునితో నా తండ్రితో నేను మాటలాడకుండా ఆ కూడా ఉండలేను ఆయన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను నేను మాట్లాడుతున్న తండ్రి నా తండ్రి నేను నమ్మిన నా దేవుడు ఏముంది ఎలాంటి భయంకరమైనటువంటి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ దయచేసి అది ఆలోచన చేద్దాం ఆయనను సరిగ్గా నువ్వు చేసుకుంటే నీ జీవితంలో అద్భుతాలు పరంపర నీవు చేతులు ప్రాంతం చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అసలు ఆయన ఎవరో నీకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీకు అర్థం కావాలంటే నీ జీవితంలో ఎక్కువ అంత సంభాషించాలి ప్లస్ ఏమంటే మీ జీవితంలో కొన్ని కొన్ని సార్లు జీవన మరణ పోరాటం మాట్లాడుకుంటా చాలా బాగుంటుంది కానీ అనుభవించినప్పుడు అర్థమైందండి చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది మానసికమైన ఒత్తిడిని తెలి చేయాలి ఏం చేయాలో అర్థం కాదు ఎవరు తోడుగుండరు ఏ ఎవరు సలహా ఇచ్చేవాళ్ళు ఉండరు నీరు చెప్పిన బాధ నీ బాధను అర్థం చేసుకునేవాడు ఉండరు భయంకరమైన పరిస్థితులు ప్రజలు ఒకసారి ఆలోచించి ఇది జీవన చిత్రము కాదేమో నేను తప్పించే వాళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి తప్పించడానికి అవన్నిట్లో నేను నమ్మిన నా దేవుడు ఈ పరిస్థితుల్లో అంటే గుర్తు ఏదో మూర్ఖమైనటువంటి విధానంలో పొమ్మని నేను చెప్పట్లేదు కాని చేసేది మంచిది అయినప్పుడు దానికి ఆటంకము కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా దేవుని కార్యాలకి ఆటంకము దేవుడే కలగజేయుడు ప్రార్థనకే ఆటంకం దేవుడు కలగ చేయుడు వాక్యం చదవడానికి ఆటంకం దేవుడు కలగ చేయుడు శువార్త చేయడానికి ఆటంకం దేవుడు కలగచేయుడు అనుకో దేవుడి పని కొరకు విశ్వాసము కాపాడుకోవడానికి ఆటంకం దేవుడు కలగజేయుడు దేవునికి పరిశుభ్రంగా బతకడానికి ఆటంకం దేవుడు కలగజేయడు గుర్తు ఇలాంటి సందర్భాలలో నీకు ఆటంకం కలుగుతుంది అంటే నిన్ను ఏదో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అంటే గనక అది దేవుడు కాదు అలాంటి సందర్భాల్లో దేవుని కోసం నిలబడటానికి ఆయనతో ప్రార్థనలు గడపటానికి విశ్వాసం కాపాడుకోవడానికి ప్రశుద్ధంగా ఉండటానికి వాక్యం చదవటానికి వాక్యం ప్రకటించడానికి సువార్త చెప్పటానికి ఇవన్నిటికీ దేవుని సపోర్ట్ నీకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ అనేది నా భావన నా అనుభవం అది నా సుభా స్వా అనుభవం అది ఖచ్చితంగా ఇది కాకుండా లోక సంబంధమైన ఏదన్నా సంపాదించుకునే దానికోసము ఆస్తుల కోసం వస్తువుల కోసం వాహనాల కోసము లేకుంటే ఇంకా లోక సంబంధమైనటువంటి డబ్బుల కోసము పేరు కోసము ఘనత కోసము ఘనత కోసము ఇంకా ఆటంకాలు కలిగినప్పుడు ఏమంటే ఖచ్చితంగా దేవుడు దేవుడు ఆటంకం ఆయన చేయదు కానీ ఆటంక పరచడానికి సాధానికి అవకాశం ఇస్తాడు బాబు ఆ సంఘటన దూరరా బాబు ఆడుకుంటున్నారు దూరం అవుతున్నాడు అని చెప్పేసి ఎప్పుడు దేవుడు మనం శోధించడు శోధించబడటానికి శోధకుడికి అవకాశం ఇస్తాడు వాడు వచ్చి మనం శోధిస్తాడనమాట ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిన వారం ఉన్నాం దీని దైవ సంబంధమైన కార్యక్రమాలకు దేవుళ్ళు నిరూపించడం కోసం దేవుని కొరకు దేవుని అర్థం చేసుకున్న వారి ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడి ప్రణాళిక కలిగి నాకు అది నీ ద్వారా నా ద్వారా ఈ లాక్డౌన్ టైంలో ఈ మధ్య కాలంలో దేవుని కొరకు చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా ఆటంకరమైన ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చాయి అలాంటి పరిస్థితులు కూడా దేవుడు నిలువ పెట్టి దేవుడు సహాయం చేయడమని కురపు చూపించాడు దేవునికి మహిమ కలుగుల రెండు మాటలు చెప్పాలంటే దాదాపుగా భయంకరమైన పరిస్థితులు ఆ జీవితంలో నేను ప్రభువు తెలియక ముందు జరిగిన సంగతుల కంటే ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఓసారి మా కాలేజీలో ఉన్నప్పుడు ముప్పై మందిలో నేను ఒక అందరూ చాలా మంది స్వగం పైన వెళ్ళిపోయాడు మంది వెళ్ళిన ఆ పద్నాలుగు మందిలో ఎక్కువగా కొంచెం నేను ప్రార్థన చేసుకుంటా నాకు ఎవరు లేరు ఆదరించే వాళ్ళు లేరు రెండు సంవత్సరాల కాలంలో ఒక్క ఎంఓ ఫార్మ్ కూడా నేను సంతకులు పెట్టలేదు అలాంటి పరిస్థితుల్లో దేవుడి మీద ఎక్కువ ఆధారపడేవాడిని దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఎంఓ ఇంటిలో నుంచి తర్వాత వచ్చేవాళ్ళు లేకుంటే ఎంఓస్ వచ్చేవాళ్ళ కంటే బెటర్గా నేను ఆ టూ ఇయర్స్ బైబుల్ కాలేజ్ గడిగాను నైన్టీ సిక్స్ నైన్టీ టు నైన్టీ వరకు బైబుల్ కాలేజీ ఆ నాకు ఒకసారి సిక్ అయ్యాను రెండు వందల యాభై గమ్ మోషన్స్ అయినాయండి రెండు వందల గమ్ మోషన్స్ సెవెన్ డేస్ నుంచి సిక్ అయ్యానండి అప్పుడు అందరు అనుకున్నారు నేను కూడా అనుకున్నాను నాకు చివరిలో అంటే నాకు ధైర్యం ధైర్యం కలిగి కానీ లాస్ట్ డే ఆ సిక్స్త్ నైట్ ఏమైందంటే ఆ సిక్స్త్ డే నైట్ ఇక నేను అయిపోయాను ఇక నేను బ్రతకటం కష్టమే అండ్ జనాలందరూ అట్లే అన్నారు అప్పుడు నేను డెష్యన్ కూడా వాడటం లేదనమాట సో అట్లా దేవుడు స్వస్థపరిచిన ధైర్యంతో విశ్వాసంతో ఉండేవాడిని అలాంటి పరిస్థితులు మీకు అయిపోయాను అని అనుకున్నప్పుడు అద్భుతంగా ఆ రోజున నేను ఏడ్చాను దేవుని సన్నిధిలో ప్రభావ ఎంతకాలం నన్ను బ్రతికించి ఎప్పుడో చచ్చిపోవాల్సిన ఇది చేసావు బతికించే సేవకు వచ్చాను ఇప్పుడు సేవకు తర్వాత నేను చచ్చిపోతే అందరూ నేను అవమానం నీ నామాన్ని అవమానం చేస్తారుగా ప్రభావ మా అవమానంలో మాట్లాడతారుగా అయ్యా ఇంత ముందే సంతోషం బాగుండేది ఇప్పుడు దాకా ఎందుకు బతికించావు ప్రభాబ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏడుస్తూ ఉన్నాను నన్ను బ్రతికించమని నేను కోరట్లేదు కానీ ఎందుకు ఇంతవరకు అని బ్రతికించి ఎప్పుడు సందేస్తే బాగుండేది కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను చెప్పిపోతాన అని చెప్తే అద్భుతంగా దేవుడు అద్భుతంగా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు అవక్క రాత్రిలోనే అవక్క రాత్రిలో అసలు మోషన్స్ నాకు ముట్టి మీద ఏమి లేవు ఇంత సహోదరులను తీసుకుని తీసుకొచ్చేవాళ్ళు అర్దాకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది చాలా ఆరకరాల స్థలం పొలంలో తెలిపాంది వర్షం పడింది ఆ అట్లా పడిపోయాయి మోషన్ అవినప్పుడు అవుతుంది అయినప్పుడు అవుతుంది ఈ వెళ్ళి క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా లేదు అంత భయంకరమైన పరిస్థితిలో దేవుడు అద్భుతమైన విధానంలో దేవుడు దాన్ని స్వస్థపరిచేదండి అద్భుతంగా దేవుడికి మహిళలుగా నెక్స్ట్ డే సండే అనమాట వెళ్ళి సండే వెళ్ళి ఆ నేను దేవుడి సొంతం చెప్పగలిపా ఈ పరిస్థితిలో దేవుని ముందు కూడా లేకుండా ఒక సెలవును కూడా తీసుకోకుండా దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు ప్రభుత్వం అదేవిధంగా ఈ లాక్డౌన్ టైంలో దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు టెల్ చెప్పో క్లుప్తంగా చెప్తున్నాను లాక్డౌన్ టైంలో నేను ప్రతకటానికే కష్టమైన పరిస్థితి ఆరాధం లేదు ఎంసం లేదు వేరే అత్త మామ అమ్మబాబు చెప్పేసి సహాయం లేదు ఏం చేయాలి అర్థం అయ్యో ఎట్లాగా లాక్డౌన్ లో అంటున్నారు ఇంకా రెండు నెలలు పాత అంటున్నారు అమ్మో అని అనిపించింది మానవ స్వభావంతో ఆలోచన చేసినప్పుడు కానీ నా దేవుడిని నమ్మదగిన కార్యం చేశాడు కదా అని పక్క ధైర్యం మొత్తానికి అట్లా కొంచెం చిల్లం చాలా శుద్ధి పాటుపడి ఆ రోజు సాధించా ప్రభావా నెల లాక్డౌన్ అంతా సహాయం చేయ ప్రభావి మార్గం లేదు నువ్వు తప్ప నువే మాకు సహాయం చేయ అని చెప్పేసి మాకు ఉన్న ఆధార్ ప్రార్థన చేసుకున్నామండి అంతే ప్రార్థన అయిపోయిన వెంటనే స్విచ్ ఆన్ చేశాను ఒక ఫోన్ వచ్చింది రెండు రోజుల నుంచి ట్రై చేస్తానన్నా నీ ఫోన్ పని అని అంటున్నారు నా ఫోన్ బాగా అంటే ఇవాళ ప్రార్థనలు స్విచ్ ఆఫ్ అంటే లేదన్నా నేను రెండు రోజుల ప్రయత్నం చేస్తానన్నారు నీవే ఎనీవే మొత్తానికి చెప్పిన మాట ఏంటంటే రెండు నెలల లాక్డౌన్ కదా నేను గురించి అమౌంట్ పంపిద్దామని చెప్పేసి చేశాను నేను నీ గూగుల్ పేను అది అమౌంట్ చెప్పండి అని చెప్పేసి అంటే సో అండి అని చెప్పాను ఐదు రూపాయలు పంపించాడు దాంతో స్టార్ట్ అయ్యింది నేను మాత్రమే ఎట్లా బతకాలి నా భార్య ఎట్లా బతకాలి బతకాలి అనుకున్నాను కానీ అంత మాత్రం కాదు చాలా మందికి ఫుడ్ మనం వండుకోడానికి ప్లస్ పాసెట్ ఫుడ్ అంత గ్రాసరీస్ ఇవ్వడానికి ప్రభుత్వించాడు దాదాపుగా మొత్తం అయినాక అంతా లెక్క పెట్టాడు అనమాట అంటే మన ద్వారా ద్వారా ఎంత మందికి మనం హెల్ప్ చేసామనేది ఎవరెవరు సహాయం చేశారనేది పగన పెడితే ఎలా ఎంత మన ద్వారా వెళ్ళింది అనేది లెక్కేస్తే ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టాడు ఎంత అద్భుతం నాకు అనిపించింది నా తమ దేవుడు బలము కలిగి అంటే బలము లేకపోయినా బలహీనులైన శక్తిహీనులైన చేతగాన వాళ్ళు అయినా ఏమండే ఏ పేరు నుంచి లేని వాళ్ళు వారు బలము పొందుకుంటారంటే అదే ఉండు కృపచేత బలవంతుడు అవుతామంట మనం కృపచేత నా కుమూ కృపచేత బలవంతుడు సమ్ము అని బలము పొందుకొని గొప్ప కార్యాలు చేయగలుగుతాం జీవితంలో నా ప్రేమల ఇది వాస్తవం ఇది వాస్తవం అంత అయిపోయింది ఇప్పుడు మనము ఏం ప్రాజెక్ట్ చేయట్లేదు కానీ ఇది ఎవరు ఫస్ట్ లేకుండా బతికిస్తూ వస్తూ ఉన్నారు కానీ అయిపోయిన తర్వాత అప్పుడు మన చేసి ఎవరు లేదు ప్రతి నెల నేను ఒక ముగ్గురు నలుగురు పాస్వర్స్ హెల్ప్ చేస్తూ ఉంటాం కొంతమందికి నేను అప్పు చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు నేను కూడా అంటే ఎవరి ఒక పాస్ వర్డ్ వచ్చి థౌసండ్ రూపీస్ చొక్కన చేస్తాం నేను ఒక టూ థౌజండ్ రూపీ వేరే ఒక బ్రదర్ ఆయనకి ఇంకో బ్రదర్ ఇంకొక ఆయనకి అట్లా ముగ్గురు కలిసి కొంతమంది పాస్వర్స్ హెల్ప్ చేస్తాం అనమాట అట్లా చేస్తుంటే నాను నేను పేజీ వచ్చేస్తున్న నా పరిస్థితి లేదు నా దగ్గర డబ్బులు లేదు కనుక అట్లా చెక్చి ఏం చేయలేదు అర్థం కాని పరిస్థితులు అనుకోకుండా వాళ్ళకి లేట్ అయిపోతుంది అయ్యో అని చెప్పేసి అని బాధపడతా ఉన్నప్పుడు అనుకోకుండా ఏమైందంటే నాకు తెలిసేటువంటి ఒక పాస్ట్ గారు అబ్బాయి ఏం చేశాయంటే ఆ గారు కొంచెం ఆ మర్స్పట్నంలో రీల్ స్టేషన్ పని ఉంది కొంచెం అదే మీ కారు ఉంది కదా మీరు కొంచెం హెల్ప్ చేస్తారా వస్తారా అని చెప్పేసాను ఖాళీ ఉన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఆరు వెళ్లి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అంటే ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ నా చెట్లు పెట్టారు ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ నా చేతులు పెట్టారు నా కారు వేసుకుని వాళ్ళు తీసుకుని వెళ్లి పాటు ఉండి వాళ్ళకి చెట్టు వచ్చిన తర్వాత అందులో దాదాపుగా ఏంటంటే ఎయిట్ థౌజండ్ వరకు ఫ్యూల్ ఎక్స్పెక్స్పెన్సెస్ పోయినాయి రిమైనింగ్ అమౌంట్ మిగిలింది అందులో నుంచి ఫస్ట్ అమౌంట్ ఏం చేశానంటే వీళ్ళకి నేను పంపించాను నేను వాళ్ళకి నేను పంపించడం జరిగింది దాదాపుగా అంటే సిక్స్ లో వాళ్ళకి పంపించాను ఫోర్ మిగిలితే మా ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చుకున్నాం ఎంత గొప్ప దేవుడు మనకి లేదు అని అనుకున్నప్పుడు ఏదో ఒక విధముగా పరిస్థితులను అనుకూలపరచి దేవుడు అద్భుతము జరిగించి మన కోసం కార్యాలు చేస్తాడు మన కోసం కార్యాలు చేస్తాడు ఎంత అద్భుతమైన కార్యాలు అనేకమైనటువంటి కార్యాలు ఇలాగున్న దేవుడు చేస్తూ నడిపిస్తూ జరిగిస్తూ ఉన్నాడు నమ్మదగిన దేవుడు ఈ నెల అయిపోయితే నెక్స్ట్ ఏంటి అనే పెద్ద ప్రశ్న ఈ ఆ ప్రశ్న మనకు మిగిలిపోతుంది కానీ ఆయన మాత్రం ఎన్నడూ ప్రశ్నార్థకంగా మన బ్రతుకులు మాత్రం మిగొచ్చాడు అనేది నా జీవితంలో నేను అర్థం చేసుకున్నాను అలాగ వ్యర్థం కాకుండా నా బ్రతుకును ప్రభు నడిపిస్తున్నాడు ఒకటే నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదా నువ్వు గొప్పగా సాక్ష్యాలు చెప్పలేకపోతున్నావా అని అంటే నేను అన్యాయం చెప్తాను నేను అర్థం చేస్తున్న విషయం నీ దేవుడు ఎవరు నీకు అర్థం కాలే ఇంకా వంద సంవత్సరాలు వయసు అప్పుడు పిల్లలు వచ్చిన దేవుడు ఆత్రాలు నీకు ఇవ్వలేడా శ్రీధర్మం ఉడికిపోయిన శ్రీకే మళ్ళ ధర్మం రప్పించిన దేవుడు నీకు ఇవ్వలేడా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు మాకు చాలు ఆడపిల్లని చెప్పేసి అని అనుకున్న తర్వాత ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత పది సంవత్సరాలకి మళ్ళా గర్భవతి అయిందా ఎంత అద్భుతమైన దేవుడు ఫ్యామిలీ ప్లానింగ్ అయిన తర్వాత మళ్ళా గర్భవతి రావటం అంటే అది ఐలీ ఇంపాసిబుల్ ఐపాసిబుల్ వస్తే ఒకవేళ ఫెయిల్ అయిపోతే వెంటనే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల తర్వాత మళ్ళా పిల్లలు పొట్టం అంటే మామూలు విషయం కాదు నీ కొరకు అద్భుతాలు దేవుడు చేయటం లేదు నువ్వు అనుభవించలేకపోతున్నావు అని అంటే ఒకసారి నీ దేవుడు ఎవరో ఏంటో ఏం చేయగలడో ఇంకా పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు అది అర్థం చేసుకోగలిగితే మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం మనం గొప్ప కార్యాలు దేవుడు చేశాడని సాక్ష్యంగా చెప్పగలుగుతాం దేవుడు అలాంటి జ్ఞానము ఆయన్ని ఏమంటే జీవనం వల్ల పోరాటం ఒకటి అయిపోయినా ఏవరై అనుకున్నా ఏదైనా సరే దేవుడు ఆయన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనల్ని ఎప్పుడూ అర్థం చేసుకున్న దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేసి సాక్షిగా మనం వాడుకోవాలనే ప్రాణాలు కలిగి ఉన్నాడు అలాంటి ఒక జ్ఞానము ఆలోచన కృతము దేవుడు మనకు దయచేయను గాక ఆమె దేవుడికి ఆయన లేని వారి ఉన్నట్టు తెలిసే దేవుడు కదా అలా కాబట్టి ఆయన తెలుసుకోవాలంటే మనం కాలం సరిపోదు ప్రసంగి గ్రంథాలు చెప్తాడు శాశ్వత ధ్యానాన్ని దేవుడు మన హృదయంలో పెట్టిందంట అది తెలుసుకో మనం మన తరం సరిపోదు అంత గొప్ప దేవుడు ఆయన అలా కాబట్టి అలాంటి దృఢమైన విశ్వాసంతోనే అబ్రహం వచ్చింది కదా ఆయన ఆక్రంతస్తు నుండి కూడా ఇంకా ఏదో పొందుకోవాలా ఏదో ఉందని దానికోసం నిరీక్షించండి పొందుకోడు ఆయన చివరికి సరే ఆత్మహత్యలో రాలేక ఇట్టి జీవం వచ్చింది సంపూర్ణ దేవుని తెలుసుకోదాలి అది మన జీవిత విధానం అదన దేవునికి వందాన్ని సాక్షంగా వాక్య రూపంగా దేవుడు మాట్లాడండి అదలుగా థ్యాంక్ యూ సరే మనం ఒక్కొక్కరుగా ఇంకా మనం ప్రార్థన ప్రార్థన చేసుకుని మహాగరుడు ప్రత్యేకమైన ప్రాబ్లం అయ్యా అదే విజయబాబు గురించి అండ్ అబ్రహం గురించి మీరు తెలుసు కదన్న ఓకే అన్నాడు అబ్రహం గారు అదే మీరు లాస్ట్ టైం చెప్తున్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ అభిరామ్ అభిరామ్ అభిరామ్ అభిరామ్ గారు ఓకే సరే సరే ఓకే మహాగరుడు అంటే సత్యం సత్యస్వరూప నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఆయన ఆ ఇంతవరకు మాత్రం నాతో మాట్లాడినందుకు స్తోత్రం నీకు నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకుని మీద ఆధారపడినటువంటి వారి జీవితాలు మీరు చేసే కార్యాలు మామూలు కార్యాలు కాదని మరొకసారి మీరు మాతో మాట్లాడి జ్ఞాపం చేసినందుకు స్తోత్రం ప్రభు నా పితుడైన అబ్రహం జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి స్తోత్రం నా పిత్రుడైన యావోబర్ జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి స్తోత్రం నా పితుడైనటువంటి యోసే జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి నా పితుడైన దావిదుగురు జీవితంలో చేసిన కార్యాలను బట్టి నా పితృడైనటువంటి శద్ద జీవితాలు చేసిన అద్భుతమైన కార్యాలను మీకు స్తోత్రాలు మా తరములో మా పనులు మా బ్రదర్ మా ప్రభు పప్పు గారి జీవితంలో చేసిన అద్భుతం బట్టి మీకు స్తోత్రం ఆయన మా సోహదరుడైనటువంటి మా ప్రభుత్వ విజయ్ జీవితంలో ప్రభుత్వ కరోనా చాలా ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడిన పరిస్థితులు అబ్బా అయ్యా మా ప్రభావ గ్యారంటీ లేని జీవితాలు ప్రభుత్వానికి తల్లి అయినా సరే అద్భుతం చేసి మీరు విడిపించినందుకు స్తోత్రం రెమిడెన్స్బీర్ విషయంలో సహాయం చేసినందుకు స్తోత్రం ఆయన లేచే మహిమ మా మీరు చేసిన ప్రతి మా ప్రభా కార్యమును బట్టి మీకు కృతజ్ఞత స్థితిలో ఉన్నాయన నాయన నాయన లేని వాటి కోసం ఏదో ఇవ్వమని మా ప్రభు మేము పాకులాడటం లేదు ప్రభావ మీరు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని స్థుతించడానికి మా జీవితాలు సరిపోవడాయి అన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా తండ్రి నా ప్రభుత్వ నా దేవాన్ని కొననాలు మా ప్రియులు మా ప్రభావ చంద్రశేఖరు చక్రవర్తి గారు మా ప్రభుత్వ వారి తండ్రి గారి విషయంలో వారి కుటుంబ చేసిన అద్భుతాన్ని బట్టి మీకు స్తోత్రం నా ప్రభుత్వ నా దేవాన్ని కొననాలు ప్రభా అదేవిధంగా చక్రవర్తి గారు కుటుంబంలో కూడా సంతాన విషయంలో గొప్ప అభివృద్ధిని చేయబోతున్నారు మేము చూడబోతున్నాం నా సహోదరుడు సాక్షించబోతున్నాడు ప్రభు మరి కాలసైర్యం ఉన్నది శ్వాస వారి కలిగి ఏం చెప్పి బలం కలిగి గొప్ప కార్యాలు అనుభవించడానికి చేయడానికి సహాయం చేయని ప్రభుత్వానికి వంద జాస్వాళ్ళు బట్టి మీకు వంద నాలుగు ప్రభుత్వం జాస్వాళ్ళు బట్టి స్తోత్రం నాయన మా ప్రభుత్వం చిన్న బట్టి మీకు వంద నాలుగు బట్టి మీకు వంద నాలుగు ప్రభావం మా బాగాని బట్టి మీకు వంద నాలుగు ఆయన వందల కోట్లు చేసుకున్నందుకు స్తోత్రం అద్భుతాలు చేసినందుకు స్తోత్రం వారిని చేసినందుకు స్తోత్రం వాటి చేసినందుకు స్తోత్రం చాలా మంది మా ప్రభు మాకు తెలిసేటువంటి వాళ్ళు మా ప్రభుత్వ తండ్రి కరోనాతో మా ప్రభుత్వం అయిపోయానికి లేదు నాకు పరిస్థితి అంత సివియర్ అయిపోయిన పరిస్థితుల్లో నుంచి కూడా తప్పించినందుకు మీకు స్తోత్రం నా ప్రభా కిషోర్ని మీరు అలాగే తప్పించారు అతను మాకు మనసు ఇచ్చారు చక్కగా ఇప్పుడు ఆరాధనలో ప్రార్థనలు ప్రభావ పాల్పొందుతున్నాడు అతను బట్టి ఆ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు వందనాలు ప్రోభానికి స్తోత్రాలు ఆయన నా జీవితంలో మీకు చేసే అద్భుతమైన కార్యాలు ఎన్నో కార్యాలు ఉన్నాయి వాటన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావానికి వందనాలు సరిగ్గా ఎరిగి ఎన్ని మీ కొడుకు నిలిచి ఒక అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభావ మేము చేయడానికి గొప్ప కార్యాలు మేము చేయడానికి గొప్ప సాక్ష్యాలు మేము చెప్పడానికి మమ్మల్ని వాడుకోనండి ఈ తరంలో మా ప్రభుత్వానికి ఉన్న నాలుగు స్తోత్రాలు ప్రభుత్వ మంచి మాదంత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం స్వాతపన విషయం మా ప్రార్థన చేస్తున్నాం ద్వారా తెరవండి ప్రస్తుతానికి బయటకు వారు ఎంతో నష్టపోయి ఉన్నారు వారు ఆహారం కొరకు వాళ్ళున్నారు ఈ సమయంలో వారికి సహాయం చేయండి ప్రభుత్వం వారు సహాయ తెలియదు చేస్తూ ఉండగా మా ప్రభుత్వం మెరుగైన విధానం వారు చేయం చేయండి ప్రభావిత పొందున్నారు సేవ చేస్తున్న పాస్ట్రాలను బట్టి అక్కడ ప్రాంతాల్లో సేవ చేస్తున్న పాస్ బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు కనుక సహాయం చేయండి ఆదరించి ఆస్వాదించి బలపరచండి దానిపించి మేము పొందుకోని మని మా ప్రజలందరూ బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రభుత్వ మరి సక్కని సమయాన్ని అనుభవించిన బట్టి మీకు మా టీముల ప్రతి ఒక్కరిని బట్టి మీకు వంద నాలుగు కోట్ల స్తోత్రాలను చెల్లిస్తూ దేశ ప్రభు నాకు ప్రార్థించుకుంటున్నాము అదే మీకేమన్నా అని ఇస్తు బాబా ఇక్కడ ఇద్దరు ముగ్గురు చిన్న మందే కొడుకున్నాను ఎస్బా మా మధ్యలో మీరు దిగిరండి మా మధ్యలో సంచరించండి ఎస్తుబా మా అదే విధంగా ఇస్తా మా మధ్యలో అగ్గర వచ్చారు ఎస్బా అదాన్ని ముఖ్యాన్ని స్వస్థపరిచండి తను చేసే సేవలో మీరు ఎస్తుమా మీరు కట్టి ఫలింప చేయండి మీరే గొప్ప కారాన్ని మీరు జరిగించండి పరిచయం లో మీరు తవడే ఉండండి ఎస్తుతబగా ఆశీర్వాదాలు దయచి మన ఆ కుటుంబం ద్వారా అనేకులు మారాలా ఇస్తు ఆ కుటుంబం ద్వారా అనేకులు రక్షణ పొందాలా ఆ వెలుగుని మేము చూడాలా ఇస్తు ఆ రోజు మోషన్ నుండి చూసిన వెలుగు ఈ రోజు అనేకులు కుటుంబం ద్వారా చూడాలా ఇస్తున్న గొప్పతరం మీరు జరిగించి ఇంకో గొప్ప విజయాన్ని దయచేయండి మళ్ళీ ఇంకో విజయభాస్కర్ బ్రదర్ విషయం ప్రాడుస్తున్నా ఆ బిడ్డను ముక్తాన్ని స్వస్థపరిచేయండి మంచి ఆరోగ్య దయచేయండి ప్రతి అనారోగ్యం నుండి ప్రతి చీకటి శక్తులు మీరు విడుదల దయచేయండి మళ్ళీ గురించి ప్రాణా ఆ బిడ్డను ముక్తాన్ని స్వస్థపరిచేయండి అదే విధంగా చేసుకోవాలి చూస్తే ప్రతి పనిలో మీరు తోడే ఉండండి మళ్ళీ అదే విధంగా చేసుకోవాలి ఇంకా అందుకని వాళ్ళున్నారుభా ఈ కాన్ఫరెన్స్ కాల్ లో ప్రతి బిడ్డను ముట్టండి శుద్ధపరచండి మరి ముఖ్యంగా చక్రవర్తి దగ్గర విషయం ఆ బిడ్డను ముట్టండి శుద్ధపరచండి తన యశ్వభా యొక్క సేవ చేస్తుండగా సేవలో ఆశీర్వాదాన్ని దండి ఆ కుటుంబాన్ని మీరు ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వించండి మళ్ళీ చక్రవర్తి కుటుంబం ద్వారా ఆ ఊరు మొత్తం మరలా వేసుకోవా ఆ గుంటులు మొత్తం మారాలనేస్తుందా నిజమైన దేవుడు నువ్వనే వేస్తుందా తెలుసుకోవాలనే వాళ్ళ చక్రవర్తిని ముఖ్యను స్వస్థపరచండి వారి శాంతి సమాధానం ప్రేమ మీరు వాళ్ళ మధ్యలో విలండి అది విరం చేసుకోవాళ్ళ మనసు బాధ భేదనాన్ని తెలిసేసుకోవా సమస్తాన్ని వెలిగిన వాళ్ళ వేస్తు నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి నేను నమ్ముకున్న బిడ్డలకు వేస్తూ ప్రభా నువ్వు నాయన్నే చేస్తా వేస్తు ప్రభా నువ్వు అక్కడ గొప్ప కార్యం మీరు జరిగించండి చక్రవర్తి చేసే ప్రతి పనుల మీదతో వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ముట్టండి వేస్తు ప్రభా వాళ్ళ చెల్లెని కూడా ముట్టండి స్వతపరచండి మీరే గొప్ప కార్యం మీరు జరిగించండి ఇంకా వేస్తు అనేకులు వేసుకోబా ఈ కాన్ఫరెన్స్ కాల్ ఉన్నారు వేసుకోబా వాళ్ళని ముక్తాన్ని స్వతపరచండి రవి భ్రదని ముట్టండి రవి భ్రద చేసే ప్రతి పనుల మీదతో ఉండండి వాళ్ళేసుకో కుటుంబం ద్వారా అనేక మనాల మంచిగా కుటుంబానికి మీరు దయచేయండి ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి మీ సేవలో బలంగా బాగా బాగా ప్రభావ మీ గొప్ప కార్యాలయం మీరు జరిగించండి వాళ్ళు అదే విధంగా చేస్తు ప్రభా చండి ఆస్వాదించండి రాకపోకల మీద చూడు మరి ముఖ్యం చేస్తుందా ఈ రోజు ఈ కాలంలో వేసుకో ఎంతమందికి అయితే వైరస్ వచ్చింది చేస్తుందా ఆ వైరస్ విడుదల మీరు దయించారండి ఎంతమంది అయితే వైరస్ బాధపడతాడు మంచి విధాలు అదే విధంగా మంచి ఉండాలి ప్రతి హాస్పిటల్లో ఆక్సిజన్ దొరకాలనిపిస్తున్నా నువ్వు గొప్ప కారణం మీద జరిగించండి ఈ వైరస్ నుండి బాధపడుతున్న ప్రతి బిడ్డ మీరు ఈ వైరస్ నుండి బాధపడుతున్న ప్రతి బిడ్డ మీరు ముట్టండి మన డాక్టర్లు నడుకలకు వేసుకోండి జ్ఞానం దయచేయండి వీళ్ళ ప్రేమగా జీవించాలని వీళ్ళని అర్థం చేసుకొని నడవాలనిపిస్తున్నా నువ్వు గొప్ప కారణం మీద జరిగించండి నువ్వు గొప్ప విజయాన్ని మీరు దయచేయండి మన విధంగా ఇతర అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి టీబీ క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లం కిడ్నీ పేషెంట్ గడుబిని స్త్రీలను ఎత్తుకు మన యాక్సిడెంట్ వాళ్ళని చూస్తున్న వాళ్ళని ప్రతి ఒక్క బిడ్డ మీరు ముత్తాన్ని తెచ్చుకోవా ప్రార్థన ఎత్తుకోవాలని పనిదికి చేరాలా అలా మేము ముందుగా ప్రార్థించాలా ఇస్తున్న ఎత్తుక న్యాయవాది దగ్గర ఎలా తరచుగా వెళ్ళిందో అలా మేము ప్రార్థిస్తూ ఉండాలా ఇస్తున్నా కార్యం జరిగిన తర్వాత మేము ప్రార్థిస్తూ ఉండాలా ఇస్తున్నా ఇంక గొప్ప కార్యం మీరు జరిగించండి గొప్ప విజయాన్ని మీరు దయచేయమని ఏస్తున్నా ప్రార్థిస్తున్నావు ఆమె తర్వాత మహోనతులకి దేవా అబ్రహాం సా గొప్ప దేవ పరిశీలన తండ్రి ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాకుండా మీ కృపలు మమ్మల్ని దాచుకున్నారు ప్రభావ మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపడుతున్నారు దాన్ని బట్టి వందే కృతజ్ఞతలు పెంచుకున్నాయి ఎంతో చురైనా సదీర్థం నిలబెట్టుకున్నారైనా నూతనమైన కృత్రమే నూతనమైన అభిషేకం కనుగించిన దాన్ని బట్టి ప్రభావ మాసిన ప్రభావాలి సంపూర్ణంగా అర్థం చేసుకోని ప్రభావం ధైర్యంగా ప్రకటించాలా నిరాకరి సమీపంలోవచ్చిన గనక ప్రభావం శిష్యులు చేయాలి బలాల బిడ్డలకు మనం తయారు చేయండి పరిశుభ్రలు కదే వర్ణాలు ఇస్తే ప్రభావ విజయ దృష్టిలో బిజల అక్కడికి సంపూర్ణ పూర్ణ సమయం దైత గొప్ప సాధించిన పెట్టుకోండి సంపూర్ణంగా సమర్పించుకోలేదు ఇక్కడికి జీవించడానికి సాధనండి వేరు చుట్టి కని తర్వాత కుటుంబం చుట్టు మీరు కాచి కాపాడండి వైరస్ కాపాడడానికి ప్రభావే కృతజ్ఞతల తీసుకోవడం దేవా అద్భుతాలు తీసే దేవుడు ప్రభావ లేని వాటిని ఉన్నతికి తీసే దేవుడు ప్రభావ ఎవరో ఒకసారి ఏదైనా ఉండాలని చెప్పిన ప్రభావం ప్రభావం అస్సాధ్యం ఈ లోకంలో ఏది లేకుమస్థ మీకు సాధ్యం ఈ వాక్ ద్వారా సృష్టి మొత్తం దేవుడు చేస్తాయన్నారు అన్నా ప్రభావ జరిగించని ప్రభావం గురించి గొప్ప కార్యాలు జరిగించండి సంపూర్ణండి ప్రార్థిస్తాం బలంగా వాడుకోండి ధైర్యంగానే సహకారాన్ని దేవ ఆత్మ ఫలాలతో అనేక చోట్ల ప్రభావం మీకు సాక్ష్యాన్ని పంచుకోవాలా ఓ ప్రభావ ప్రతి ప్రవచనం అర్థం చేసుకుని ధైర్యంగా ప్రకటించలేదు మీరు లేవనైతే మీ సేవలు బలంగా వాడుకోండి తన భీత మీరు ఆగిపోయిన తిరిగి నడిపించిన ప్రభావాల హృదయంలో ప్రభావ బాధవేదం కలిగించిన ప్రభావం వర్ణాలు అద్భుతాలు జరిగించడం దారి సమాధానం శాంతింది అది చీకల అందకాలను గడ్డిస్తున్న చీకటిని కాల్చి ప్రభావం చుట్టూ ఇంటి చుట్టుని దించి కంచండి అన్ని అడిగిన రక్షించుకోవాలని ప్రభావ ఆత్మీయత ఇంకా వేగంగా నడిపించండి ఒక ప్రాంతంతో మీరు మార్చుకుని తలగంగా బిడ్డని అనేక ప్రాంతాల సేవలు నడిపించండి దాని ఏం ప్రభావం దాని గురించి ప్రార్థిస్తామక మహిమ ప్రభావితానికి ఆర్థిక చేస్తున్నారు ప్రతి కుటుంబాల గురించి ప్రార్థిస్తామని పేరు పేరును ప్రతి బిడ్డని పాటం స్పష్టపరచండి వాళ్ళకి మంచి ఆరోగ్యంగా మీ పర్వాలకు ధ్యానం చిత్రం మీ వాక్యం మీ ధ్యానంలో సంపూర్ణ ఇంకా ముందు చూడాలని సాధించండి నూతన అభిషేక సేవలు వాడుకోండి ఇలా కుటుంబాలని వాళ్ళ పిల్లలు బీజీ ఆట్రహించింది ప్రభ మీ కాబ్యాలు బిడలు దృష్టిని గర్ధించిన ప్రభావం పాత్ర గొప్ప విజయం దానికి ప్రాధిష్టమైన కృపాల ప్రభావ వైరస్ బాధితులు ప్రాధిస్తాను ఎంతమంది ప్రైరిక ప్రభావ ప్రభావ సపరేట్ ప్రతి బిడె మీరు తాకని ప్రభావితపరిచిన ప్రభావ మంచి ఆరోగ్యాలు ద్రవ నాకు వైరిక్ మీరు గర్దించడం ప్రాధిస్తా ప్రతి కష్టపరిచని ఫీవర్ దగ్గర సమర్థించుకోవాలి వేరే నిజమైన జగన్ తెలుసుకోవాలని ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకోవాలి రక్షించుకోవాలని ప్రారంభిస్తాయి వారికి వాతావరణం అడ్డు తీసుకోవాలి ఎంతో మంది నష్టం జరిగి మంది ఉపాధి కోరుకున్నారు ఎంతో మంది ముప్పు గ్రామాలు ఆదరించండి సహాయం రైస్ ఆటంకాలు కనిపించారు తర్వాత గొప్ప విజయండి మా దీనికి ఆర్థిక పరిస్థితి గొప్ప గొప్పలు మా దేశాల మిషనరీస్ రావాలి అనేక ప్రాంతాలా ఏమక్షలు కూడా మీకు బంధకాలను విడిచి ప్రతి యోగనతో గొప్ప సేవ చేయాలి బంధకాలను విడిపించి గొప్ప సాక్షి నిలబెట్టుకుని నా దేవన ప్రభాని రాక ఉంటుంది సిద్ధపరచాలా తరలోకానికి ప్రకటించాల నీటిని శిష్యులు చేయాలా అనే సేవించి అభిషేకం అందరూ దయచేసి ఈ నామాన్ని నేను తెచ్చుకోమని త్వరలో ఆయన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరిశుభ్రబు దేవా మీకు వదనాలు ఎత్తాయా మహోన్నతలు అడితీ మహిమ స్వరత్తి మీకే కృతజ్ఞత ఈ యొక్క గర్శన కాలం అంతా మీరు మమ్మల్ని కాపాడేందుకు ఈ దినానికి మీ యొక్క కృపను సహాయం అభిషేకాన్ని మా తన గురించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ విభం జన్మని ఆరదంలో మీరు మాకు సహాయకులు గుడి నడిపించేది మీకు వదనాలు ప్రభావ జన్మని అనేక జన్మని మీకు ఆర్ధ ఈ యొక్క సమయంలో అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో వననాలు తండ్రి మీకు ఎంతో కృతజ్ఞతలు ఓకే కదా ప్రభా మీరెంతో శ్రేష్ఠుడు ప్రభా మీరెంతో ఘనుడు ప్రభా ఆ విషయాన్ని మేము గ్రహించగలుగుతున్నాం ప్రభావ ఏ రీతిగా కాచి కాపాడారు శ్రమల అదే రీతిగా దేవం నిగడని శమల కాలంలో కాచి కాపాడుతున్నాం తండ్రి భయంకరమైన దుర్దనములు ప్రభావ మహాభయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటుందా ప్రభా ఈ యొక్క జ్ఞానాన్ని గ్రహించుకండి ధని గ్రహించమంతా ఆదేశం తెలుసుకోవాలా ప్రభా ఏ రీతిగా చర్మని సంఘానికి క్షేమం కొరకు వా లేక ఆ యొక్క వరలను వాడుకోవడం మీరే చూపించమని ప్రార్థిస్తాం తండ్రి ఎంతవరకు పొందుకోలేని శక్తిలో ఉంటుంది ప్రవర్త సంఘము పొందుకున్నా వాడుకోలేని శక్తిలో ఉంటుంది ప్రవర్తంగా కాబట్టి వాటి పట్ల మీద కణితాన్ని చూపించమని ఆర్ధ్యం అంటే ఆ యొక్క పాతాలకు లోకనేది తెలవరలేవని చెప్పినారు ఆయన ఆయొక్క వాటిని నెరవేర్చమని ఆర్థిక ప్రభు ఆయన క్షణమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావన్స్ ఏ రీతిగా మనుషుల మీద పనిచేస్తాయో తెలియ ప్రభావ అది బహు గందరకంగా ఉంటుంది అనే కాలం వేరే సహాయపడంతో ఆర్థిస్తాండి స్వచ్ఛత వాళ్ళను అనుగురించి మనం ప్రార్థిస్తాం అనేక చర్చెస్ వచ్చినప్పుడు ప్రభు వారి స్వస్థత పొందాల ప్రభావ అటువంటి కృపలను అనుగ్రహించి మనం ఆర్థిస్తున్నాం గురించి ఆర్జిస్తాం రక్తంగా విజయబాబు గురించి ఆర్థిస్తాం చండి ముఖ్యంగా డయాబెటిక్ ప్రాబ్లమ్స్ అవుతున్న వారి గురించి కుటుంబాల బిల మనకు ప్రార్థిస్తాం అనుగ్రహించి మనకు ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం సంపన్న సమర్పించుకొని ప్రకటించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తాం ఆశ్రయించండి కొన్ని ముస్లిమ స్వాసానికి ప్రార్థిస్తాం తండ్రి చేసిన కారణాల సేవలను మీరే సహకరించండి ఆర్థికంగా మెరుగుపరచండి బిడ్డల జీవితాలను ఆశ్రయించండి వారి భవిష్యత్తును ఆశ్రయించండి కుటుంబాల సమానం తల పెట్టిన ప్రతి కార్యంలో ధన విజయం అనుగ్రహించమని ఆర్థిస్తాం తండ్రి పప్పు జీవితంలో చేసే అద్భుతాన్ని బట్టి మీకు మనం చండి అంటే మీ ముఖ్యంగా చక్రవర్తి జీవితంలో మీరు చేసిన ఎంత మరణాలు కోవ ఎంత కృతజ్ఞతమైన అయితే గొప్ప కార్యాన్ని బట్టి నీకు ఎంత స్తోత్రాలు కో వేరే మహానందా మనకు ఆర్థిస్తున్నారు మీ పూర్వంబర్ కృప మా బిడ్డలకు బ్రదర్ అందరికి అనుగ్రహించమని ఆర్ధిస్తున్నారు మీరు ఆక్రవందరినీ సిద్ధపరచుకోండి ఆర్థిక స్థితిని నిలుగుపరచండి ప్రపంచాత్మకంగా ఉద్యోగాన్ని మీరు ఆఖరి వరకు మమ్మల్ని అందరిని చీరపరచుకోమాలి సుకృష్ణంలో ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం అయింది తండ్రి ప్రేంగులు గంట రాజా నీ పాదాలు కొందనాలు స్తోత్ర అస్తిత్వం తండ్రి దేవాది కాలానికే మీ కొందనాలు తండ్రి మేము బిడ్డలతో కలిసి నేను కూడా మేము చుట్టాను కనుకరించి కృపికైదా ఇక మీ కొందనాలు వాటి అన్నీ కనుక జ్ఞాపకాలు చేసుకున్న తండ్రి అయ్యా నమ్మకమైనంత్రి ఎంత అయినా నమ్మకం దేవుడుగా మా జీవితాల్లో నందుకే కొందంటే అయ్యా మీ యొక్క నమ్మకత్వం మీకు ప్రేమను పెట్టి నేను మేము నిలబడి నా అంతే అంటే మీకు చిత్తమైన కృప తండ్రి నమ్మకం ఏంది ప్రేంగుల తండ్రి కేవలం తనిఖీ మనమైనా లేవనెత్త నా జీవితంలో మీరు చెబుతూ కృప ఆ యొక్క ఆనందమైనటువంటి ఆ యొక్క ఆ ఊరి మీకు ఏమీ అయ్యా మేము ఎదగటానికి అయ్యా మనపడటానికి కృప్న గ్రేషండి తండ్రి ఆత్మకౌరులై ఉండు అని సెలవు ఇచ్చినారు తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే జీవితం నాకు మాకు తండ్రి నమ్మకం ఏందే మా ప్రేంగిలో తండ్రి స్మిస్ గారు మృతి పెట్టినటువంటి వాక్యానికి తండ్రి అయ్యా మిమ్మల్ని ఎరిగిన వారంగా ఉండటానికి సహాయం చేయలేదు మీరు ఎంత గొప్ప జీవుడు మేము ఎరుగుటలోనే మేము తప్పిపోతున్నాం తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే ఏం కలిగిన అనేక విషయాలకి భయపడేవారంగా తొందరపడేవారు అయ్యా మేము చూస్తుండగా దేహవా దేవుడిగా కలిగినటువంటి ప్రజలు దాన్ని లేక అయ్యా నమ్మకం ఏంటంటే అడ్డు కలిగినటువంటి మేము నేను దేవాదనుగా అయ్యాకలున్నాను అయ్యాక చెప్పారు నిరీక్షణకై కొద్దునాలు అతిశుభప్రదమైన నిరీక్షణలో మమ్మల్ని బలపరచండి దేవాకృతమై ప్రార్థిస్తున్నట్టు కలిగి రాజా కలిగితే దేవాస్తుండే వారి సాక్ష్యానికై వారి యొక్క జీవితానికై వారి మేరను గురించిన తలాంతులకై వర పొందాలి The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి మీరు కృప్రా దేవా దైవం మీకు అందునాలుగా ఎగులు అధిక మీ పాసక్తిని ఎత్తి పెట్టుకుంటున్నాం అంత్రి మీ తెగుల మీద అధికారం కలిగిన దేవుడిని గ్రహించడానికి నివా ఎరగడానికి అయ్యా నమ్మకం ఏంటంటే దేవుడికి అంగీకరించడానికి కృపను అనుగ్రహించుకుని ఆత్మ నిద్రించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మరణ శైలి మీద ఎత్తి పెట్టుకుంటున్నాం కృపనుగ్రహించండి అయ్యా మీ దైత్యం మీ కృపడుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అంతే అయ్యా మీ నడుపుతల మీ కాపులకు మీ పాదాలు పట్టుకుంటుండదు ఆ కృప్ అనుగ్రహించండి ప్రంగుల గినరాజా ఇంగిల్ గిని తండ్రి అయ్యా అయ్యా నమ్మకం ఏం తండ్రి ఎంతమంది అయితే ఆహారం లేక బాధపడుతున్నారు నమ్మకం ఏం తండ్రి పెంగిలి గిన రాజా ఆనాథులు దిక్కులేని వారు వధవరా యాజకులు అయ్యా దీర్ఘపల్లికి వ్యాధుల తట్టు బాధపడుతున్నవారు మంచాలు పట్టినవారు మానసిక వ్యాధులు కలిగిన వారిని అయ్యా ఆలందరినీ మీ పాశన్ లేదు పెట్టుకుంటున్నారు తండ్రి అయ్యా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి కడుమీద కుటుంబాలని దేవ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబాలనిపకొని తీసుకుంటున్నారు తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి జీవనోపాధులు కోల్పోయినటువంటి దేవ నమ్మకం అయిన తండ్రి వ్యవసాయ కూలి పారిశ్రామిక కార్మికులను పాస్ అన్నది పెట్టుకుంటున్నారు ప్రేమిలిగిన రాజా అనేకులు తండ్రి దేవా నమ్మకం అయింది తండ్రి ఆహారం కరిపి దేవ బాధపడుతుండగా ప్రయాసపడుచుండగా అయ్యా వారి వేళ్ళ మీ కృపణాను గురించమని ఆదరించండి కృపణ అనుకరించండి తండ్రి పోషణ ఆధారం నేనే అని మరి చూచినారు అయ్యా మీ ప్రాసన్నదిలో హార్ హృదయాన్ని దేవ ఆత్మలు మీ ప్రాసన్న పెట్టుకుంటుండగా సహాయం చేయండి ఏక తినాల్లో తండ్రి నమ్మకమైన దేవ శత్రువతగానో ఏవనస్తుల జీవితాల్లో అనేకల జీవితాల్లో పనిచేస్తూ వారి ఆత్మ తిలికై దేవ నమ్మకం అయిన తండ్రి అయ్యా నాశనంపై నడుపుతుండగా కృపను అనుగ్రహించమని అటు ఆత్మల పక్షాన్ని పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి అయ్యా హృదయాన్ని మెరుగుంటండి కృపలను గ్రహించండి సాతాచుల్ని సాతాని యొక్క దేవ పథకాన్ని దేవం చేయలేగునా దేవ ఈ కృపను కోరుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి దేవ యోక్సంలో తండ్రి మీ కొరకై సమర్పించుకుని దేవా జీవిస్తున్నటువంటి అనేక క్రైస్తో నాయకులు కుటుంబాలని దేవాస్టర్స్ పట్టుకుంటున్నా అయ్యా వారు చేస్తున్నటువంటి సేవ ఎత్తుతున్నటువంటి విత్తనాన్ని దేవా బహుగా ఫలింపులంతా సహాయం చే సాధారణ శక్తిని స్నాములకు అందిస్తున్నాం దేవా వారి యొక్క వస్తుతలను పర్వాలి జ్ఞాపకం చేసుకున్నాం చూస్తుండగా కృపను అనుగ్రహించండి సహాయం చేయండి అయ్యా నమ్మకమైన దేవా కృపను అనుగ్రహించండి తండ్రి అయ్యా కఠినమైన ప్రాంతాల్లో తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి ఎంతమంది అయితే దేవా నమ్మకేవాళ్ళు తండ్రి మీద కొరకు రక్త సాక్షులుగా శ్రమను నింది బార భరిస్తున్నారు తండ్రి వారిని పాసంధులు ఎత్తుపట్టుకుంటున్నారు దేవా సహాయం చేయండి అర్థం చేసుకోండి ప్రెంగళగింది రాజా విధంగా మా యొక్క ప్రార్థన వింటూ వచ్చినటువంటి కృపకైనా పొందిన అనేకల జీవితాల్లో చేసినటువంటి అద్భుతాశ్చర్య కార్యాలకి స్వస్థత చెల్లించుకుంటున్నాం ఎక్కువలోనే వేరు చూస్తున్నాం తండ్రి కృపణను గురించండి విజయాన్ని వివాసం ఎదురైతే పట్టుకుంటున్నట్టుగా పరిపూర్ణమైనటువంటి స్వస్థతను గురించి ప్రార్థిస్తున్నాం దేవత్యాశ్వాని పట్టుకుంటున్నాం కృపణను గురించి సహాయం చేయండి రింగులకి రజహితం ఎంతమంది అయితే అతన अवसर తలగి ఉన్నారు కొరియానారు తండ్రి పరిపాసనలు పట్టుకొంటున్న దగా కృపనాకుచి. ఆయనాములవి చిత్రకపునిచుకొట్టు ఒకటి వారం పని వారం వొట్టుకుంటూ వినామనికి తొందల పొందునా చల్లించుకొంటుంది వైపు చూస్తే. యేసుక్రీస్తు వారి first day నావుల బ్రతవాలవే పచ్చునా తండ్రి. ఆమేన్. ఆమేన్. The person you are speaking with has future call on home. తండ్రి నమ్మకం బట్టి ఎంతో ఉదనాలు నీకు చుట్టూ తెలుస్తున్నాం తండ్రి నేను కూడా నిద్రతకోడి నిజాగృత కోడి తండ్రి నేను సాధన చేసి ఎంతో ఉన్నాడు నీకు తెలుస్తున్నాం లేదా బట్టి కూడా నీకు ఎంతో ఉన్నా తెలుస్తున్నాం తర్వాత జీవితంలో చేసిన తండ్రి మెట్టుమెట్టు కార్యములు బట్టి ప్రయా తండ్రి ఆపత్కాలంలో నా కుమర నేను మీకు క్రమిస్తాను అన్నట్టుగా ప్రభా తండ్రి ఆయన మీరు కాస్త ఘోరమై తెలియపరుస్తాను అన్నట్టుగా ప్రభా తండ్రి ఆయన ప్రభా ఆ మార్గం సరళన చేసి ప్రయా తండ్రి నేను తృప్తిపరిచి దీవించి తండ్రి బహుమానం ఇచ్చి తండ్రి ఆయన ప్రభావ తండ్రి కివలంబి బహుమానమే కాకుండా తండ్రి ప్రభా తండ్రి ఆర్థిక బహుమానం కూడా ఇచ్చి తండ్రి ఆదుకున్న కనిపిస్తూ తన ప్రజల్ని తండ్రి ఎరిగిన వారు తండ్రి గొప్ప కార్యము చేసేదారు తండ్రి ఆయన అంటే పోలికుందులు అని అనేటిగా ప్రభా తండ్రి ఆయన ఆ రీతిగా తండ్రి ఆయన ప్రభా అనే సార్లు తండ్రి గొప్ప కార్యములు చేయడానికి తండ్రి ఆయన మేము విప్లవం అయ్యే వారుగా ఉన్నాం తండ్రి ఆయన మా జీవితంలో వస్తున్న సమస్యలు మా జీవితంలో వస్తున్న తరుణాలు తండ్రి ఆయన సద్వినియోగం చేసుకున్న వారుగా అనేక సార్లు లేం ప్రభావి తండ్రి నేను తండ్రి చేసుకున్న వారు తండ్రి దాన్ని ఆధారం చేసుకుని మీ ప్రేమని మీ తర్వాత మీ ప్రచారం చేసేవారుగా తండ్రి మమ్మల్ని అందరం చేయమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి నా జీవితంలో చేసిన లక్ష్మీ మేర చేసుకుంటూ అయ్యా తండ్రి నేను నేను గొప్ప కార్యము చేయలేదు కానీ అయ్యను నా కొత్త గొప్ప కార్యం చేసినందుకు నన్ను రక్షణ నా కన్ను కన్ను చేసి కానీ నేను అన్ని విధాలుగా ఆదుకున్న విధానాన్ని ఆఫ్ చేసుకుంటూ అయా తండ్రి ఆయన నన్ను ప్రభావం వచ్చిన విధానం బట్టి తండ్రి ప్రతి అవసర తీర్చిన విధానం బట్టి తండ్రి ఇంతేకాదు ప్రభాతండ్రి నేను అన్ని ఉద్దేశాల్లో తండ్రి నన్ను విధానం బట్టి నీకు ఎంతో ఉన్నారు ప్రతిపేవారుగా ఉన్నాను ఒకసారి ప్రభాతండ్రి నేను జ్ఞాపించిన వారిగా ఉన్నాను ఒకసారి ప్రభావ వచ్చిన అవకాశం దారి విచ్చిన వారుగా ఉన్నాను ప్రభావ వాయిదా ఇచ్చిన వాడుగా తండ్రి ఆయన ప్రభాతండ్రి ఆయన శక్తి ఆ సోమతిని చూసి తండ్రి వెనక చేసేవాడిగా ఉన్నాను ప్రభాతండ్రి ఆయన ప్రభావ వచ్చిన అవకాశాలను రకంగా దానికే పడిన వాళ్ళు నేను జనపష్టానికి వాడి ఉంటున్నారు ప్రభావ తల్లి నీ మనసుని ఎరిగిన ఎరిగిన వాళ్ళు తండ్రి నేను ఎరిగిన వారుగా ఉంది ప్రభా అందుకే ప్రభా ఆ కార్యం చేయడానికి వాళ్ళు ప్రభావారు తల్లి భయపడలేదు తర్వాత ఆయన ప్రభావ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే వారుగా మమ్మల్ని అందరినీ ఉద్దేశంలో నెరవేర్చండి ప్రభాతం ప్రతి కార్యమే న్యాసం తల్లి సహాయం చేయండి తన ఆరోగ్యము బలము తండ్రి మంచి ఆత్మహస్త నడిచింపు దయచేసి తండ్రి అది కార్యం చేయడానికి తర్వాత ఆయన ఒక్కొక్కరిని మీరు నియమించి నడిపించుకుని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి నేత విషయంలో కూడా బాబు నువ్వు చేసిన మీద బట్టి నీ కార్యం బట్టి నీకు ఎంతో వదనాలు నీకే స్థుతులు చెల్లిస్తున్నాం సర్ది పోషిస్తున్న విధానం బట్టి వదనాలు నిదాల్సిన తర్వాత నేను ప్రార్థనలు ప్రభావం ప్రార్థన ఆలోచించిన విధానం బట్టి కూడా నీకు ఎంతో వదనాలు నీకే స్థుతులు చెల్లిస్తున్నాం సర్ది నేను ప్రభాని ఉద్దేశంలో ప్రభా తల్లి నిదాసు నుంచి అయ్యా తండ్రి నేను నీ మీద ఆధారపడి ప్రభా కుటుంబం ప్రభా తల్ ప్రభాని ప్రేమని అను క్షణం చుట్టుకున్నట్లుగా ఇటు కృద్రహించమని ప్రార్థిస్తున్నాం తల్లి అటువలే ప్రభా తల్లి సంఘాన్ని నటించడంలో నిదాసు మీద సహాయం చేయమని ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సరే ప్రేరు గ్రూప్ లో ఉన్న వీళ్ళందరినీ కొత్తనే తండ్రి నేను ఆసం చేసుకోండి వస్తా వారిని ప్రభా నిం చేసుకోండి ఈ నేల బట్టి దాంట్లో కూడా మీరే సహాయం చేయమని తర్వాత వేరు వేరే ఇచ్చామని సాధిస్తున్నారు ప్రభావితం బట్టి ఉన్నారు కుటుంబాన్ని మీరు దర్శించిన విధానం బట్టి తన వస్తున్న విధానం బట్టి కుటుంబాన్ని ఆరోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు దర్శించిన విధానం బట్టి ఎంతో తెలుస్తున్న వాడుకోండి దర్శించండి ఆశం చేస్తుంది మీరే దర్శించండి మీరు గొప్పగా వాడుకొని మహిం పొందమని సాధిస్తున్నారు ప్రభావి చేసుకోండి ప్రభావితిని కూడా మీరైనా ఆడుకు వాడుకోండి అభిషేకించి చక్కగా వాడుకోని మహిం పొందమని ప్రార్థిస్తున్నాం ఆదరిస్తున్నాం మంచిగా అభిషేకించి వాడుకోని మీద మహిం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వాన్ని సంఘాన్ని చేసుకోండి పిల్లలని కుటుంబాన్ని అతన్ని మీరు పోషించి బలపరిచి గొప్పగా అనేకమైన రక్షణ సహాయం చేయమని సాధిస్తుమని ప్రయాన్నిస్తున్నారు దాన్ని బట్టి వంద నాలుగు తెలుస్తున్నాండి ఈ రీతిలో తండ్రిస్తున్న సహాయం చేయండి ప్రతివస్ తీర్చిగా చేయమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తండ్రి ఈ రీతిగా తండ్రి ఆయన విజయ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న ప్రభావం ఆరోగ్య పత్రిక బాగు చేయమని ప్రార్థిస్తున్నారు పూర్తి ఆరోగ్యం తెచ్చి భార్య న్యాశం చేసుకుని ప్రభావం కూడా సేఫ్ డెలివరీ కోసం ప్రభుత్వం మీరు సహాయం చేయం ప్రోట్ నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నారు ప్రభావ సహాయం చేయండి వాళ్ళ కుటుంబానికి కూడా మీరు వాళ్ళ తండ్రిని కూడా విజయం ప్రార్థిస్తున్నారు ప్రభా ఫీగా తండ్రి నేను ప్రభావం వస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరే నాశం చేసుకోండి సహాయం చేసుకోవడం చూపించామని ప్రార్థిస్తున్నారు ప్రభా వచ్చి బాగా నచ్చం పట్టిన కొంతనాలు తెలిస్తూ అభిరాశం చేస్తుంది సహాయం చేయండి వస్తూ కోసం ఉద్యోగం లేని వారికి తర్వాత తండ్రి ఉద్యోగం తీసాం తర్వాత తల్లిని తర్వాత తండ్రి బలహీనం చేస్తాం తర్వాత ఇతర వాళ్ళని తన దిక్కు లేని వారిని ఆశం చేస్తాం తర్వాత సహాయం చేయకండి తృప్తి చని వాళ్ళు తీసుకుంటుంది నేను ఆస్లో కోసం ప్రార్థిస్తున్నాను తర్వాత సహాయం చేయను తర్వాత తీసుకుని తర్వాత దర్శించండి తర్వాత సేవకులు సేవ సేవకులు ఆ స్థలాలని తెలియ సరైన సరైన పరిస్థితిని వారిని ఆపం చేస్తాను వరదల్లో వీరుకున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాంపి బిడ్డల కోసం ప్రార్థిస్తాం గోదావరి గోదావరి గోదావరిలో సరఫరా ఉన్న బిడ్డల ఎక్కువ ప్రదేశ్ చేయమని వరంగల్లో ఉన్న పరిస్థితిని ఆశం చేస్తామని ప్రార్థిస్తున్నాం ఆ రీతి దేశంలో అన్ని స్థలాల్లో వరద పడి వాళ్ళు మీరు చేస్తాం సహాయం చేయడం కానీ మా దేశానికి తండ్రి తండ్రి ప్రభాత తీరుతో కాపాడమని తప్ప చుట్టుపక్కల దేశాలతో సమాధానం కలిగి ఉంటాయి గ్రహం నుంచి మా దేశాన్ని తండ్రి అయినా ఆ శాఖ నుంచి మా కాపాడమని ప్రతిలో సహాయం చేయమని అయా వెళ్ళిపోతుంది యాభై ఐదు రోజులు ప్రభావం విగ్రహార్థం పెరగబోతుంది అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని అయా ఈ ప్రజల కోసం ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తూ చక్రవర్తి బ్రదర్స్ చక్రవర్తి దారి అలా చక్రవర్తి దగ్గర తర్వాత చివరి స్పందిస్తాకా హలో చక్రవర్తి బ్రదర్ యూసారి పర్లేదు ఎవరికైనా బ్రేడిచ్చింది గారు హలో బ్రదర్ డే కృపా ప్రస్తుతాత్మాని సహవాసము ఇప్పుడు వెళ్ళప్పుడు మన అందరితో ఉంది కాకపోతే అందరికి